నీవు నాతో నుండి ధైర్యము నిచ్చినడుపు ము రక్షకా జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదు నంటినీ కే సేవసల్ పుదునంతిని అన్ని వేళలని వచంతన్ ఉన్నానుభవమీయుమా అన్ని వే తిన్నగా నీ మార్గమందున పూని నడచెద రక్షకా జీవితాంతము వరకు నీకే సేవ సల్పుముదీ మహిమలు నీ చోటికి మమ్ము చేర్చెదనంటివే మహిమలో నీ ముందు చోటికి మమ్ము చేదన ఇహము దాటినదాక నిన్ను వీరనంతి విరక్షకా ఇహము దాటినదాక నిన్ను వీరంతి విరక్షకా జీవితాంతం వరకు నేత్ర మళ్ళ మెరు మెట్లు గల పేడి చృశ్య మన నేత్రముల మెరు మెట్లో గల చాలు చాలునీ కృపరక్షకా శత్రువగు సాల్వ్వనో చాలునీ కృపరక్షకా జీవితాం తం వరకునికే సేవ సల్ పుదునంతిని నాదు హృదయా ఆవరించిన శత్రులం నాదు హృదయం మందు వెలుపట ఆవరించిన శత్రులం చెదరగొట్టుము రూపు మాపుము శీఘ్రముగ నారక్షక చెదరగొట్టుము రూపు జీవితాంతం వరకు నీకే సేవ సల్పుదునంటినీ పాప మార్గము దరికి పోవక పాతల కోరను పాప మార్గము దరికి పోవక పాతల కోరను ఎప్పుడు నిన్న కృపను సంగము రక్షకా ఎప్పుడు నిన్నే వెంబడింపగా కృపను సంగము రక్షకా జీవితాంతం వరకు నీకే సేవ సల్పుదునంటినీ నీవు నాతో నుండి ధైర్యము డుపుము రక్షకా నీవు నాతో నుండి ధైర్యము నేర్చినడుపు రక్షకా జీవితాంతము వరకు నీకే సేవ సల్పునీ ప్రేజ్ లాడ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఈరోజు మనకు రవి బ్రదర్ వాక్యం అందిస్తారు రవి బ్రదర్ వాక్యం షేర్ చేసుకోండి ఓకే సార్ ప్రెసిరాడ్ అందరికి ప్రెసిరాడ్ సార్ వాక్యం ధ్యానించక ముందు కొంతసేపు మనం ప్రార్థన సమయం గడుపుదాం పరిశుద్ధురగు తండ్రి కృపామైన జీవం గల దేవ ఇసు ప్రభానికి ఎంతో నిన్న నీడు నిరంతరం ఏకరీతికున్న గొప్ప తండ్రి మహాపరిశుద్ధులైన దేవ నికేస్తతులు స్తోత్రమైన నా దేవా నా ప్రవ్వ ఈ గడిచిన కాలం అంతా ప్రవ్వ మమ్మల్ని అందరినీ సురుశితంగా కాపాడినైనా మీ కృపల్లో మమ్మల్ని భద్రపరుచుకున్నారు మమ్మల్ని సజీ లెక్కలు నిలబెట్టుకున్నారు ప్రభావ దివారా మమ్మల్ని కాచి కాపాడిన దేవా నీకు ఎంతో వందనాలు కలువరిశిలులోనైనా మా పాపంలోని శాపంలో రోగంలోని వ్యసనం భరించి నైనా మాకు బదులుగా ప్రవ్వ మీరు మరణించినైనా పాపపు జీవితంలో మమ్మల్ని ప్రవ్వా బయటికి తీసుకొచ్చినారనైనా మీ రక్తంతో మా పాపములన్నిటి మీరు శుద్ధీకరించినారనైనా నీకు ఎంతో వందనాలు దాస్యము నుండి దత్తపుత్రులుగా స్వీకరించి మీ సొంత కుమారులుగా మమ్మల్ని తయారు చేసుకున్నారనైనా నీకెంతో వందనాలు ప్రవ్వా మీ యొక్క పరిశుధాత్మ అభిషేకాన్ని మాకు అనుగరించినారు కృపావరాలు మాకు అనుగ్రహించినారు ఆత్మ ఫలాలు మాకు అనుగరించినారు వాటన్నింటిని బట్టి నీకు ఎంతో వందనాలు కృతజ్ఞత స్థుతులు అర్పించుకుంటున్నానైనా సమస్త ఘనత మహిమ ప్రభావంలో తండ్రి నీకే చెల్లించుకుంటామైనా మీ కృపలో మరోసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిష్టమైనా ఇక సాయంకాల సమయంలో మీ పాదాలు చింతకొచ్చినైనా మీరు మాతో మాట్లాడండి మా హృదయాలను సరిచేయండి మా తలంపులను సరి చేయని ప్రభా ప్రతి దశలోనైనా మీ యొక్క వాక్యానికి మేము విధి ీత చూపించాలా ప్రోవా నైనా మాట్లాడేది ప్రవ నైనా మేము కాదు ప్రవ్వా మీరు మాతో మాట్లాడండి పరుశుదాత్మ దేవ మా హృదయంలో మీరు రండి ప్రవ్వా నైనా నా హృదయంలోకి నేను ఆహ్వానిస్తున్నాను ప్రభవ నైనా మీకు ఆత్మతో మమ్మల్ని నైనా ఈ వాక్యం మీరు మాతో మాట్లాడండి పరిశుదాత్మలు మిమ్మల్ని సర్వ సత్యములకు నడిపిస్తున్నారు కాబట్టి నైనా మేము సత్యంలో ఉన్నాం సర్వ సత్యంలోకి పోవాలా ఆత్మీయమైన విధానాలు మేము గైకోనలా ప్రావా గ్రహించాలా నా దేవ అలాంటి సేవా పరిచర్లు నడిపించండి ప్రవ గొప్ప దేవ మీ రాకటాబు సమీపంగా ఉంది ప్రభావ మేము సిద్ధపడాలా అనేకుల మీద సిద్ధపరచాలా నా దేవా నా తండ్రి ఎంత భయంకరమైన కాలం మీద ఉంటున్నాం నైనా ఈసయ్య క్రైస్తవ భయంకరంగా జీవిస్తున్నాం ప్రభ నైనా మీకు తండ్రి మీ పేరే తల్లిని ప్రజల ప్రభావ ఏ రీతిగా ప్రభావ నేను మేము పరచాలని తెలియని స్థితిలో ఉన్నారు ఈరోజు ప్రపంచమంతానైనా కనికరించండి ప్రభ వాళ్ళకి ఏ రీతిగా ప్రభావ మీ వాక్యాన్ని ప్రకటించి మీ చెంతు నడిపించాలా మీకు పరలోకపు జ్ఞానం మీ ఆత్మీని నడిపింపు మాకు వాక్యం ధ్యానిస్తున్నగా ప్రభావ మీరు మాతో మాట్లాడమని మా హృదయంలోకి రండి ప్రభావ మేము స్వీకరిస్తున్నాం నైనా పరిశుధాత్మదేవ మీరు మాతో మాట్లాడమని ఏసుక్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించున్నాం తండ్రి ఆ మీన్ ఈరోజు మనము ఈరోజు మనము ధ్యానించే ఒక వాక్యము మొదటి యోహన్ రచన పత్రిక మొదటి యోహన్ రచన పత్రిక ఐదవ అధ్యాయము నాలుగవ వచనం మనం ధ్యానిస్తున్నాం విశ్వాసం ద్వారా ఈ లోకంలో జీవించటం ఇంకోటి నీ విశ్వాసాన్ని కాపాడుకోవటం దానికి ముందుగా మనం వాక్యమా చదివితే యోహన్ మొదటి అధ్యాయము ఐదో ఐదవ అధ్యాయము నాలుగో వచనంలో దేవుని మూలంగా పుట్టిన వారందరూ లేక దేవుని మూలంగా పుట్టినదంతయ లోకమును జయించును లోకమును జయించిన విజయము మన విశ్వాసమే కాబట్టి ఈ వాక్యము బహు కష్టతరమైన వాక్యం క్రైస్తవ జీవితంలో ఈ వాక్యం అర్థం చేసుకోవడం చాలా కష్టం ఎందుకన్నప్పుడు ఆత్మీయ జీవితంలో ఎన్నో లెవెల్స్ ఉంటాయి కాబట్టి ఈ వీటిని మనం ఎట్లా గ్రహించాలా దేవుని మూలంగా పుట్టడం అంటే ఏంది ఆ దేవుని మూలంగా పుట్టిన వారే ఈ లోకాన్ని జయిస్తారంట అది అదొక ఒక విధానం అయితే రెండవ విధానం ఏంటంటే లోకమును జయించిన విజయము మన విశ్వాసమేనంట కాబట్టి ఈ లోకాన్ని జయించే విశ్వాసము మనకుందా ఈ లోకాన్ని జయించే విశ్వాసము మనలో ఉండాలంటే మనం ఏ రీతిగా ఉండాలా ఏ ఎలాంటి మార్పులు మన జీవితంలో రావాలా ప్రతి దశలో ఏసు క్రీస్తు ప్రవే కాబట్టి క్రైస్తవ జీవితంలో జీవిస్తున్నప్పుడు మనము ఎన్నో ఒక ఆత్మీయమైన మలుపులు ఉంటాయి ఎందుకంటే ఏసు ఒక మాట చెప్పిండు విత్తుబాణిచ్చిన ఉపమానంలో ఆయన ఒక మాట చెప్పిండు ఆయన వాక్యాన్ని విత్తున్నప్పుడు కొన్ని మంచి త్రోవ కొన్ని కొన్ని ముండ్ల పొదలబడ్డాయి కొన్ని రాతి నిలబడ్డాయి కొన్ని మంచి నీలబడ్డాయి కాబట్టి నాలుగు గుంపులు అక్కడ కనిపిస్తూ ఉంటాయి మనం బైబిల్ అంతా కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది కాబట్టి వాక్యము విత్తబడుతున్నప్పుడు మన హృదయాలు మంచి నేలగా మార్చుకోవాలా లేక వాక్యము విత్తబడ్డప్పుడు కొంత నిర్లక్ష్యంగా ఉన్నా కానీ ఆ వాక్యము మన ద్రోవ పక్కన పడిపోతుంది అంటే మన హృదయం అనే నేల మీద పడాల వాక్యము ఆ విత్తనం మన నాటుకుంటే మన జీవితాలలో మేలు కలుగుతూ ఉంటుంది ఆ వాక్యమే మనలో పరిపూర్ణతలో తీసుకెళ్తుంది కాబట్టి విశ్వాసం కాబట్టి దేవుని మూలంగా పుట్టిన వాళ్ళంటే ఎవరు అన్నప్పుడు మనం అర్థం చేసుకోవాలా కాబట్టి ఆత్మీయ దశలో అర్థం చేసుకున్నప్పుడు ఏసు ప్రభు ఈ లోకంలో ఎట్లా పుట్టిండి ఆయన ఆయన వాక్ ద్వారా వాక్ అంటే వాక్యం వాక్యం ద్వారా పరశుధాత్మ వలన అంటే పరశుధాత్మ దేవుని వాక్యం ఆయన వాక్యం వలన జన్మించింది ఆ వాక్యమే శరీరధారై మన మధ్య నివసించను అని వాక్యం చూస్తాం కాబట్టి శరీరధారిగా నివసించింది వాక్యం కాబట్టి వాక్యము శరీరాన్ని ధరించింది అంటే ఇంకా బాగుంటుంది అంటే దేవుడే వాక్యము ఆయన వాక్యపూర్వకం ఉన్నప్పుడు ఆయన ఆత్మదేవుడు శరం ధరించి లోకంలో రావాల్సి వచ్చింది ఎందుకంటే ఒక పని కాబట్టి ఆత్మకు ఆ అవసరం ఎందుకంటే ఈ లోకంలో మన పనులు చేయాలంటే మనకు శరీరం ఎంతో అవసరం అన్నట్టు కాబట్టి ఆ ఈ అధ్యాయంలో మనం చూసినప్పుడు యోహాను భక్తుడు ఎంతగానో విషేదీకరిస్తూ ఉంటాడు కాబట్టి లోకాన్ని జయించటం దేవుని మూలంగా పుట్టడం అంటే రెండు జన్మలు మనం చూస్తాం ఏ ప్రీతి ఇది కొంచెం అర్థం చేసుకోవటం కొంత కష్టమే కానీ మనము జాగ్రత్తగా మన వాక్యాన్ని పరిశీలించాలా ఎందుకంటే క్రైస్తవ జీవితం ఎట్లుంటుందంటే ఒక దశ నుంచి ఒక దశకు మనము ఆత్మీయ జీవితంలో ఒక జర్నీ అంటాం స్పిరిచువల్ జర్నీ అంటాం ఆత్మీయ జీవితంలో ఒక దశ నుంచి ముప్పదంతుల నుంచి నువ్వు అరవదంతులకు వెళ్ళాలా అరవదంతుల నుంచి నువ్వు వంద శాతం అంటే నూరంతులుగా నువ్వు వెదగాలన్నాడు కాబట్టి ఈరోజు ఎట్లా ఉంటుందంటే క్రైస్తవ జీవితంలో బాత్మిస్వం పొంది రక్షణ పొందిన తర్వాత బాప్తిసం పొందుతారు బాప్తిస్వం పొందిన తర్వాత ఆదివారం ఆదివారం చర్చికి వెళ్తారు సేవ పరిచయలో పాల్గొంటారు కుటుంబ ప్రార్థనలకు వెళ్తూ ఉంటారు కానీ కొంతమంది జీవితం ఎట్లుంటుందంటే ఆదివారం చర్చికి ఒక విశ్వాసంలో సాహసంలో పాలుపొంది తర్వాత ఇక్కడి నుంచి సోమవారం నుంచి మళ్ళా ఈ లోకంలో మనం జీవిస్తూ ఉంటాం ఎందుకంటే మనకి ఉద్యోగాలు అవసరం కాబట్టి కాబట్టి మళ్ళీ ఆదివారం వచ్చి ఆ రీతి మనం అటెండ్ అవుతాం వాక్యం వింటాం అంతా బాగానే ఉంటుంది క్రైస్తవ జీవితం అంటే అంతేనా ఇంకొక ఇంకొక విధానం ఎట్టుంటుందంటే సేవా పరిచయంలు మనం పోతూ ఉంటాం ఎందుకంటే మనకు ఆసక్తి ఉంది దేవుని సేవ చేయాలని బైబిల్ చెప్తుంది ప్రతి ఒక్కరూ సువార్త ప్రకటించాలని సువార్త ప్రకటించిన బైబిల్ చెప్తుంది కరెక్టే కానీ సువార్త ప్రకటించే క్రమంలో మనము ఆత్మీయ జీవితములో ఎట్లా మనము ప్రభుకు సనిహదంగా జీవించాల అది మనం అర్థం చేసుకోవాల ఎందుకంటే ఏసు ప్రభు ఈ లోకంలో వచ్చినప్పుడైనా ఆయన ఎప్పుడైతే బాప్తిస్మ పొందిండో అప్పుడు ఆయన నీళ్ళ నుంచి ఒడ్డుకు రాగానే అప్పుడు పరిశుధాత్మ పౌరం వల్లే ఆయన మీదకి వచ్చినట్టు మనం చూస్తాం అంటే ఆయన నీటి ద్వారా ఆయన ఏం చేసిండు మార్పు చెందిండు అంటే ఒక ఆత్మీయ దర్శనం అర్థం చేసుకోవాల కాబట్టి ఈ వాక్యం మనం అర్థం చేసుకున్నప్పుడు ఏసుప్రవే మనకు మాదిరి ఆయన బాపిస్మం పొందుకున్నాడు తర్వాత పరశుధాత్మ అభిషేకం ఆయన మీదకి వచ్చింది తర్వాత ఈయనే ప్రియ కుమారుడు ఈయన ఎందు నేను ఆనందిస్తున్నాను అని ఒక శబ్దము తండ్రి మాట్లాడుతున్న పైన పరలోకం నుంచి అంటే ఆయన స్వరం వింటుండు కాబట్టి అక్కడి నుంచి ఆయన ఆత్మీయ స్థితి ఎట్లా ఉంది ఇది మనం అర్థం చేసుకోవాలి ఇది క్రైస్తవులు చాలా కష్టం ఇది అర్థం చేసుకోవడానికి రక్షింపబడ్డ వాళ్ళు కొత్తలో రక్షణ పొందిన వాళ్ళకి జీవితంలో ఈ వాక్యాన్ని ప్రకటిస్తే వాళ్ళ ఆత్మీయ స్థితి ఉన్నత స్థితికి వెళ్ళిపోతుంది అట్లా స్పీడ్ చేసే కావాల సంఘాల్లో విశ్వాసుల్ని రక్షింపబడ్డ వాళ్ళు చిన్న పిల్లలు రక్షింపబడ్డ వినిపిస్తున్నా సార్ వినిపిస్తుంది సార్ అది మధ్యలో ఆలోచించి సార్ కట్ అయిపోయింది చూడండి ఎప్పుడైతే మనము రక్షింపబడ్డమో రక్షణ పొందినమో అప్పుడు ఏ రీతిగా మన ఆత్మీయ జర్నీ అనేది ఉండాలా అనేది ఇక్కడ పాయింట్ అన్నట్టు కాబట్టి ఏసు ప్రభు ఆయన ఆయన బాపిస్మ పొంది ఆయన పరిశుధాత్మ పొందుకొని బయటకు వచ్చిన తర్వాత ఏం జరిగింది నలభై దినాలైన అపవాది చేత శోధింపబడ్డాడు కాబట్టి ఆత్మీయ జీవితంలో ఒక మొదటి మెట్టు అది రక్షింపబడ్డ వాళ్ళు కొత్తగా రక్షింపబడ్డ వాళ్ళు ఆత్మీయ జర్నీ అనేది ఎట్లా ఉండదు ప్రభు చూపిస్తుంది అక్కడ ఏ చర్చలు చెప్పరు ఎందుకంటే వాళ్ళకి ఏది చెప్తారు విశ్వాసంలో ఉండాలా అది అని చెప్తూ ఉంటారు ఏమోమని చెప్తా ఉంటారు కానీ వాళ్ళు ఏ స్థితిలోంచి ఎట్లా ఆయన శిలో మరణం పొందేంత వరకు ఆయన బాపిస్వం పొంది ఆయన బోధించే విధానం కానీ ఒక మనుషులతో సంభాషించే విధానం కానీ శిష్యులు స్థిరపరచడం కానీ వాళ్ళని బలపరచడం కానీ అవన్నీ మనొక్కసారి మన చూస్తే సువార్తలలో ఆయన మరణించే దాకా ప్రతి దశలో ఏసు ప్రభు ఎట్లా జీవించిండు ప్రతి క్రైస్తవ జీవితము అట్లా జీవించాల అనేది మాదిరి ఒక మాదిరికరమైన జీవితం మన ప్రభు క్రీస్తు అడుగు మనం నడుచుకోవాలని పేతులు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు కాబట్టి ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు ఒకప్పుడున్న ఆత్మీయ విధానము ఈ రోజు మనకి ఎట్లా ఉంది ఒకప్పుడున్న మన జీవిత విధానం ఈ రోజు ఎట్లా ఉంది ఎందుకంటే ఆ క్రైస్తవ జీవితంలో కూడా కొంతమంది ఒక దశ వరకు పోయి ఆగిపోతారు కొంతమంది ఇంకొంచెం ముందుకెళ్ళి ఆగిపోతారు కొంతమంది ఇంకా వెళ్ళిపోతారు పోతూనే ఉంటారనట్టు ఆగకుండా కొంతమంది మనకు ఎక్కడెప్పుడేనో అట్లనే ఉంటారనట్టు కాబట్టి మనమంతా సేవా పరిచయలో ఉన్నవాళ్ళం సువార్త ప్రకటించే వాళ్ళం అనేక ప్రాంతాల్లో వెళ్తున్న వాళ్ళం కానీ కొన్ని సందర్భాలు కొన్ని పరిస్థితుల్లో కొన్ని ఛాలెంజెస్ నీకు ఎదురైనప్పుడు నువ్వు ఎట్టదని రియాక్ట్ అవుతావు ఒక మనం చెప్పాలంటే ఒక మిషన్ లాగానే పనిచేస్తూ ఉంటారు క్రైస్తవులంతా ఒక మిషన్ ఒక ప్యాషన్ అని దేవుని సేవ చేయాలని ఒక ప్యాషన్ అంటే వాళ్ళు చేస్తున్నారో నేను కూడా చేయాలని ఫ్యాషన్ కానీ అందరూ ఆ ఫ్యాషన్లోకి రావాలనే దేవుని విధానం కానీ ఒక నియమము ఒక విధానము ఆ ఉంది అది మనం పాటించి మనం ముందుకెళ్తే ఏమవుతుందంటే మన సేవలో విశేషమైన కార్యాలు జరుగుతాయి గొప్ప గొప్ప కార్యాలు జరుగుతాయి ఎందుకంటే అవన్నీ బైబిల్లో ప్రతి ఒక్కరు ఛాలెంజెస్ ఎదురైనరు కాబట్టి అలాంటి ఛాలెంజెస్ మనకు కూడా వస్తూ ఉంటాయి పరిచయలు కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు కొన్ని సాక్ష్యాలు వింటూ ఉంటాము అన్నీ మనం వింటూ ఉంటాం కాబట్టి ఆయన మన ప్రభువు ఎట్లా ఆయన వెళ్ళిండో అదే విధానంగా మనం కూడా జీవించాలా అనేది విధానం అయితే నికోమే నికోదేమస్ గురించి మనం చూస్తాం బైబుల్లో ఆయన రాత్రి వేళ యేశ్ ప్రభు దగ్గరికి వస్తున్నాడు చూడండి దేవుని మూలంగా పుట్టిన వాళ్ళు ఎవరంటే చూడండి యోహాన్ మొదటి యోహాన్ సువార్త యోహన్ సువార్త ఒకటో అధ్యాయం పైన వచ్చినంలో తన్ను ఎందరూ అంగీకరించి తిరు కాబట్టి ఆయన అంగీకరించే వాళ్ళు వారందరికీ అనగా తన నామంది విశ్వాసం ఉంచే వారికి దేవుని పిల్లలటకు ఆయన అధికారము అనుగ్రహించను కాబట్టి ఆయన నామందు విశ్వాసం ఉంచే వారందరికీ దేవుని పిల్లల అధికారం ఉందంట ఆయన పిల్లలు అయితే వాళ్ళు ఎట్లాంటి పిల్లలు అనేది మనం అర్థం చేసుకోవాలా ఇక్కడి నుంచి మనం జాగ్రత్తగా మనం పరిశీలించారు వాక్యం వారు దేవుని వల్ల పుట్టిన వారే కానీ రక్తం వలనైనాను శరీరాచల వలనైను ఈ జన్మ దేనికి సంబంధించింది వారు శరీర వాళ్ళు ఎట్లా పుట్టిన వాళ్ళంట రక్తం వల్ల పుట్టిన వాళ్ళు వల్ల పుట్టిన వాళ్ళు కాదు మన సేర్చల వల్ల పుట్టిన వాళ్ళు కాదంట దేవుని వాళ్ళ పుట్టిన వారే కానీ మరి దేని వల్ల పుట్టినవారు కానీ ఎట్లా పుడతారు దేవుని వల్ల ఒక మనుషుడు తల్లి గర్భం నుంచి బయటికి రావాలి కదా కానీ ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది ఆ వాళ్ళు దేవుని వల్ల పుట్టిన అంట అంటే రక్త సామంతో పుట్టిన కాదు ఈ లోక జన్మ ఆ రీతిగా కానీ ఆ అందుకే కొరందులకు రాసిన పత్రికలో పౌలు ఒక విషయం జ్ఞాపం చేస్తాడు మొదటి ఆదాము జీవించు ప్రాణి అయను రెండవ ఆదాము జీవించు ఆత్మయను మట్టిన పోలిని మట్టిని పోలి ధరించిన వాడు మట్టిలాగానే ఉంటాడంట కానీ మనం పరలోకం సంబంధమైన పోలికి ధరించిన వాళ్ళం కాబట్టి మన పరలోకం లాగా జీవించాలంటాడు అంటే మొదట ప్రకృతి సంబంధం వచ్చి తర్వాత ఆత్మీయంగా మారింది అంటే ప్రకృతి సంబంధమైన మనుషుడు ఆత్మీయ స్థితిలో మారాలన్నట్టు అలాంటి మార్పు జరగకపోతే ఏమవుతుందంటే ను పరిపూర్ణ స్థితికి ఎదగవు లేకపోతే ఏమవుతుందంటే ఈ లోకంలో ఏ రీతిగా మనం పోవాలనే మార్గం కూడా మనం తెలియదు ఏదో మనం చేసుకుంటా పోతా ఉంటాం కానీ ఒక విధానం అనేది తెలియదు మనకి కాబట్టి ఆ పిల్లలు ఎలాంటి వాళ్ళంటే రక్తం వలన వల్ల మనసు చర్చల పుట్టిన వాళ్ళ కాదంట ఎట్లా పుట్టిన వాళ్ళు వాళ్ళు ఎట్లా పుట్టినరంటే చూడండి యాకోప్రాషన పత్రికలో ఒక వాక్యం చూసినప్పుడు యాకోప్రాషన పత్రిక మొదటి అధ్యాయము పద్దెనిమిదవ వచనంలో ఇక్కడ ఉంది వాక్యం యాకోప్రాషన పత్రిక మొదటి అధ్యాయము పద్దెనిమిదవ వచనంలో ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు ఆయన సృష్టిలో ఈ సృష్టిని అంతా చేసింది ఈ సృష్టిలో ఎన్నో చేసిండు దేవుడు కానీ వాటిలో మనం ప్రథమ ఫలం ఫస్ట్ ఫద ప్రథమ ఫలం క్రీస్తు క్రీస్తు పక్షంగా ఉన్న మనం కూడా ప్రథమ ఫలమే ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే వాటిలో మనం ప్రథమ ఫలంగా ఉండునట్లు సత్య వాక్యం వలన మనల్ని తన సంకల్పం ప్రకారం కనిను వాక్యం సత్య వాక్యం వలన మనల్ని తన సంకల్పం ప్రకారం కనిండి చూడండి వాక్యంలో మనం జన్మించిన వాళ్ళం ఆయన వాక్కు ద్వారా మనం జన్మించిన వాళ్ళు ఏసు ప్రభు ఆ వాక్కు ద్వారా ఆయన ఈ లోకంలోకి వచ్చింది అయి వాకు ఆ వాక్యమే శరీరధారే కృపా సత్య సంపూర్ణగా మన మధ్యకి వచ్చింది అంటే ప్రతి ఒక్కరు దేవుని వాక్యం అని వాక్యం చెప్తుంది అక్కడ ప్రతి మనం పత్రికలుగా మారాలనుకుంది వాక్యం అంటే ప్రతి దశలో క్రీస్తులో సంపూర్ణంగా మనం ఇమిడిపోవాలా అంటే ఆయనను ధరించుకోవాలా అనే విషయం అక్కడ జ్ఞాపకం చేస్తుంది సత్య వాక్యం వల్ల మన తన సంకల్పం ప్రకారంగా కనిండి అంటాం ఎప్పుడు కన్నాడు ఆయన వాక్యం వాక్యములో మనల్ కానీ అంటే దేవుని వాక్యంలో ద్వారా మనము పుట్టిన వాళ్ళం దేవుని మనం పుట్టడం అంటే ఆయన బీజం అంటే ఆయన లో నుండి వచ్చిన వాళ్ళం మనమంతా ఆయన స్వరూపంలోకి మార్చబడ్డ వాళ్ళం ఆయన స్వరూపంలాగా మనం ఆయన కుమారుని స్వారూప్యంలో మనము ఉన్న వాళ్ళము చూడండి ఆయన ఆ రీతిగా దేవుడు మనల్ని సృష్టించి మనం మనల్ని ఆ రీతిగా పెట్టుకున్న ఆయన కృపలో అలాంటి వాళ్ళు అందుకే ఇంకా ఇంకొక వాక్యం మనం అర్థం చేసుకుంటే మన రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం ఇరవై తొమ్మిదో ఇరవై ఇరవై ఒకసారి మనం పరిశీలిస్తే వాళ్ళు ఎలా ఎలాంటి వాళ్ళంటే ఇక్కడ వాక్యం చెప్తుంది ఇరవై వచనంలో రోమిలు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం ఇరవై వచనంలో ఎందుకనగా తన కుమారుడు అనేకుల అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడగినట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగనో వారు తన కుమారునితో స్వారూప్యము గలవరటుకు వారిని ముందుగా నిర్ణయించెను అంటే జగత్తి పునాది వేయబడక మునిపే దేవుడు నిర్ణయించి జగత్తి పునాది వేయబడక మునిపే గొర్రెపిల్ల మనుకరు వధింపబడని వాకింగ్ కూడా ఉంది పేతురాసిన పత్రికలు కాబట్టి ఎవరిని ముందుగా మరియు ఎవరిని ముందుగా నిర్ణయించినో వారిని పిలిచను ఎవరిని పిలిచినో వారిని ముందుగా నీతిమంతులుగా తీర్చను ఎవరిని నీతిమంతులుగా తీర్చిన వారిని మహిమ పరచను ఎవరిని ఆయన మొదట మొదట పైన మంది శిష్యుల్ని ఏర్పరచుకున్నాడు ఆయన మొట్టమొదటిగా ఆయన పిలుచుకున్న వాళ్ళని ఎందుకంటే వారి ద్వారా స్వార్థ ఆరంభం కావాలా ఈ సృష్టిలో అది ఆయన ఆయన ద్వారా వాళ్ళకు బయలుపరచబడింది అక్కడి నుంచి వాళ్ళొక ఉదాహరణ మనకి ఒక ఎగ్జాంపుల్ లాగా ఈరోజు అందరినీ దేవుడు ఏర్పరచుకున్న అందరినీ దేవుడు పిలిచిండు ఆయన స్వారూప్యంలో గల వారు అంటే క్రీస్తు స్వారూప్యంలోకి మనం పోవటం ఆయన ఆయన స్వరూపంలోకి పోతేగానే ఈ లోకాన్ని నువ్వు జయించలేవు జయజీవితం అంటే అంత అంత సునాయసమైనది కాదు ఏసు ప్రభు అంత సునాయసంగా జయించి తండ్రి సింహాసనం పక్కన కూర్చుండు ఆయన ఆయన ఎంతగా సహించిండు ఎంతగా భరించింది ఈ లోకంలో ఎన్నో శ్రమలు అనిపించిండు ఎంతోమంది దూషించిండు మరి విశేషంగా ఆ పాత్రను ఉగ్రత పాత్ర తాగిండు తండ్రి నీ చిత్తమేతే ఈ గిన్నె నా యద్ధించి తొలగించమనడు అయినా కానీ నీ చిత్తమే చిద్ధించుగా అంటే ఆ ఓగ్రత పాత్ర నన్ను తాగిండు ఈ లోకపాన్ని అంతా ఆయన మీద వేసుకున్నాడు అంతగా భరించిండు ఆయన ఒక్కసారిగా ఈ లోకపాపం అంతా ఆయన మీద పడబోతుంది ఎంత వేదంతో ఆయన ఆ గీస్తమంలో ప్రార్థన చేసిండు ఆయన ఎన్ను ఎంతగా ఆయన ప్రభుకు దేవుని కొరకు జీవించిండు కుమారుడిగా ఉన్నప్పుడు ఈ లోకంలో ఎన్ని శ్రమలు అనుభవించిన వాటి అన్నిటి మీద విజయం పొంది ఆ సెలువ మీద విజయం పొంది సకల పాపాలకు అన్నిటికీ నివారణ చేసి ఆయన విజయం పొంది ఆ సెలువు మీద ఆ విజయాన్ని దేవుడు మనకిచ్చి తండ్రి కుడుపార్ష మీద మహామహుడు దేవుని ఏసు ప్రభు ఒక విధానం మన తండ్రి మనకు చూపించిన మాదిరి తన కుమారుని ద్వారా కాబట్టి ఆ రీతిగా మనము వెళ్ళకపోతే ఈ లోకాన్ని జయించలేం కాబట్టి ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ లోకాన్ని మనం జయించగలమా ఇది ఒక ప్రశ్న మనకి ఈ లోకాన్ని ఎట్లా జయించగలం జయించాల విశ్వాసం వల్ల జయించాలి కానీ విశ్వాసం ఎట్లా ఉండాలా అక్కడ ఒక పునాది క్రైస్తవ జీవితం అంతా విశ్వాసం మీదనే ఆధారపడి ఉంటుంది నువ్వెంత మర్మంతో కూడా బోధ చెప్పినా నువ్వు ఎన్ని నీకు గిఫ్ట్స్ ఉన్నా కానీ నీ ఉన్నా కానీ నీ విశ్వాసము మీదనే ఇవన్నీ ఉంటాయి డిఫెండ్ అయితే ప్రతిదీ నమ్మాల విశ్వాసం ద్వారానే అన్ని వస్తాయి అన్నట్టు విశ్వాసం ద్వారానే సమస్త దేవుడిస్తుడు ఎందుకంటే ప్రభువే విశ్వాసం కాబట్టి ఆ విశ్వాసం ఇల్లు సమస్తం అన్ని వస్తాయి అన్నట్టు కాబట్టి విశ్వాసం అనేది ఒక పునాది మనకి అందుకే మనుషు కుమారుడు తిరిగి వచ్చినప్పుడు విశ్వాసం ఉంటుందా భూమి మీద అంటే డౌట్ఫుల్లే ఈ రోజు నీకున్న విశ్వాసము అంతవరకు నువ్వు క్రీస్తులో జీవిస్తున్న జీవించగలవా ఈ రోజున్న మనకు మనకున్న విశ్వాసము అనేకమైన వాటి మీద అనేకమైన శ్రమలు కూడా మనం పోయినప్పుడు ఆ విశ్వాసం అట్నే పరిపూర్ణంగా నిలబడుతుందా లేకుంటే పడిపోతున్నామా మన విశ్వాసాన్ని కూడా మనం పరీక్షించుకోవాలా సేవ పరిచయం ఉన్నప్పుడు ఒక దశలో నీకు అనుమానాలు వస్తూ ఉంటాయి నీకు భయం వస్తూ ఉంటుంది ఏదో జరగబోతుంది ఏమవుతుంది భయం వస్తూ ఉంటుంది అంటే భయం వస్తుందంటే నీకు నమ్మ నీకు విశ్వాసం లేనట్టే కదా ఎందుకు భయపడుతున్నారు మనుషులు ఈరోజు సేవకులు ఊరికి ఒక ప్రాంతానికి సువాత పరిచయకు వెళ్ళినప్పుడు ఒక ఆదివారం చర్చ నడిపిస్తుంటే వాకింగ్ చెప్పని పిలిచినప్పుడు ఆ ప్రాంతానికి వెళ్ళినాను ఒక మంచి పాస్టర్ అయిన మంచి భక్తి వయసులో పెద్దవాడు నాకండి చాలా పెద్దవాడు అయితే వాక్యం అంతా వాక్యం చెప్పండి అని చెప్పినప్పుడు చూడండి అట్లని అదే రీతిగా సేవా పరిచయలు ఉంటున్నప్పుడు మనకి ఎన్నో సవాళ్ళు ఎదురవుతా ఉంటాయి కదా అయితే ఆ ప్రా అయిపోయినాక మనం చెప్తా ఉంటాం కదా సాధారణంగా మన పరిచయలో దయ్యాలు వాళ్ళు రోగస్తులు అందరూ ఎదురైతూ ఉంటారు కొన్ని కఠినమైన దయ్యాలు కూడా ఉంటాయి మనుషుల్లో పడతాయి అన్ని పరిస్థితుల్లో ఎన్నో ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఎన్నో విషయాలు దేవుడు మాట్లాడటం మనకు బయలుపరచబడ్డ ఈ సత్యాలన్నీ కూడా నేను ప్రతి సంఘానికి నేను చెప్తాను ఎందుకంటే వాళ్ళ పరిస్థితి వాళ్ళ విధానం ఏది అది అర్థం చేసుకొని వాళ్ళు చెప్తే వీళ్ళు ఈ సత్యాన్ని ఎట్లా వాళ్ళకి వాళ్ళు ఇన్వైట్ చేయాలా ఎట్లా వాళ్ళకి చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది అనేది నేను ప్రభు నడుతూ పరిశుధాత్మ దేవ ఇప్పుడు నేను ఈ చర్చలో వాక్యం చెప్పి ప్రవ్వా ఇప్పుడు నేను ఎట్లా వెళ్ళి వాక్యం చెప్పాలా ఎట్లా వెళ్ళిన సిద్ధపరచాలా ప్రవ్వ నాకు జ్ఞానం అలాంటి ఆత్మ నాకు ఈ ప్రవ్వా అని ప్రార్థన చేసుకొని స్టేజ్ మీదకి ఎక్తాం అలాంటి ఆ టైంలో అప్పుడు దేవుడు ఆయన ఆత్మ ద్వారా మాట్లాడుతూ ఉంటాడు చిన్న పిల్లలకు ఎట్లా వాక్యం చెప్పాలా అంటే వాళ్ళు ఇదే వాక్యము ఎట్లా చెప్పాలనేది ఆయన ఆత్మ ద్వారా నడిపిస్తూ ఉంటాడు వాక్యం నీ మన మనం మనం చూస్తూ ఉంటాం కదా ఆత్మీయ యుద్ధంలో మనం ఉన్నవని అన్న చెప్తూ వాక్యం ఆ దురాత్మ సమూహాలు ఆ దయ్యాలు వాటి కంటే ఉన్న వాటి కంటే నువ్వు ఎక్కువ శక్తి లేకపోతే ఆ వాటికి కూడా శక్తులు ఉన్నాయి ఆ పడిపోయిన ఆత్మలు కూడా దయ్యాలకు కూడా అధికారాలు ఉన్నాయి వాటికి కూడా వాడు కూడా పవర్స్ ఉన్నాయి దేవుడు పవర్స్ తీసుకోవాలి వాటి నుంచి కానీ అవి ఇల్లీగల్ గా ఆ పవర్ని అన్యాయంగా అక్రమంగా వాళ్ళు వాడుతున్నారు కానీ ఒకనొక దినం వాళ్ళకి తీర్పు ఉంటుంది అయితే ఆ రీతికి నేను చెప్తున్నప్పుడు అప్పుడే కానీ అవి మన మాట విను అని కాబట్టి ఇది ఎట్లా అనేది ఒక అన్నీ నేను చెప్తా ఉన్నా ఆ వాక్యంలో అయితే వాక్యం మొత్తం అయిపోయింది అయిపోయిన తర్వాత ఆ పాఠర్ సాక్ష్యం చెప్తుండ్రు ఒక ఆమెకి హైదరాబాద్ ప్రాంతంలో ఉంటుంది ఆమెకి ముస్లిం దయ్యం బట్టింది చాలా కఠినమైన దయ్యం అది బట్టి ఎంత అల్ల కులరం చేస్తుంది అయితే ఆమె ఆ కుటుంబస్తులందరూ ఏం చేశారంటే వాళ్ళ ఇంట్లో కుటుంబ ప్రార్థనని పెట్టిండ్రు పెడితే ఈ పాఠశాలను ఆహ్వానించింది అక్కడ ఈమె హైదరాబాద్ ఉంటది కానుకలు పంపిస్తూ ఉంటుంది మంచిగా మంచి భక్తి పర్లో రక్షింపబడిందే మళ్ళీ ఆశ్చర్యం కాబట్టి దయ్యం పట్టింది ఎక్కడికి వెళ్ళి తెచ్చుకుందా దయ్యం అయితే ఆ పార్శ్వ ప్రార్థన అంతా ప్రార్థన చేస్తా ఉంటే పోస్ అవుతానా నీకు ఆజ్ఞాపిస్తానా ఏ స్థితి క్రిస్తాను ఏ స్థితి ఎంత చెప్పింది పోతలేదంట ఇక ఆయన ఎక్కువ చెప్తున్న సరికి అప్పుడు ఒక్కసారిగా లేచిందంట పైకి ఆ దయ్యం సవాల్ చేస్తుందంట నీలాంటి వాళ్ళు చాలామంది చూసినా నువ్వు నన్ను ఏం చేయలేవు అని చెప్పి అది సవాల్ చేస్తే గంభీరంగా మాట్లాడుతున్న చుట్టుపక్కల అందరికీ ఎట్లుంటుంది పరిస్థితి అంతమందిలో ఒక పాస్టర్ ఒక దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయింది అంటే అది ఎంత చిన్నతనం అది ఆయన నాకు ఎంతో సిగ్గు అవమానంలాగా అనిపించిందని ఎంత దీనంగా చెప్తున్నా అక్కడ స్టేజ్ మీద నిలబడి నాకు చాలా బాధ అనిపించింది సేవ పరిచర్య చేస్తున్నారు అంటే ఈ అనుభవాలు ఒక దశలో మనకి ఎదురైతే మన పరిస్థితి ఏంది ఏసు క్రీస్తునామను వాడి కానీ దయ్యం ఎందుకు పోలేదు పౌలు ఏసు క్రీస్తునామం వాడిండు దయ్యం పోయింది ఏసు ప్రభు ఆయన గద్దిస్తే దయ్యాలు కానీ ఎందుకు పోలేదు వాళ్ళు కూడా ఏసుక్రీస్తునామే తీసుకుంటున్నారు కదా అయితే ఆయన చెప్తున్నాడు నాకు అప్పుడు రోషం వచ్చింది అప్పుడు పోయి ఆయన ఏం చేసిన ఉపవాస ప్రార్థనల ద్వారా నేను ఆ శక్తి నేను పొందుకోవాలని అప్పుడు ఆయన కనివిప్పగలిగింది ఆ వాక్యం ద్వారా దేవుడు అందుకొరకు పంపించిండే మా పాస్టర్ కొరకు ఆ పాస్టర్ కనివిప్పగలగటం ఇది కారణం అన్నట్టు ఈరోజు అట్లా ఉంది ఎంతోమంది నేను గతంలో కూడా ఒకసారి చెప్పిన ఒక అమ్మాయికి దయ్యం పడితే ఆ పాస్టర్ ఏం చేయాలా ఆ దయ్యం వెలవెల్లాడుతుంటే ఆమె చిత్రహింసలు చేస్తూ ఉంటే ఆ పాస్టర్ ఏం చేసిండే అయ్యా వచ్చి ప్రార్థన చేయాలంటే ఒట్టిొట్టుగా మామూలుగా చేసి వెళ్ళిపోయి వెళ్ళిపోయి మళ్ళా ఆయన ఏం చేసి ఇంకో సంఘానికి పోయి వాక్యం చెప్పేస్తుంటే ఆ సంఘస్తు వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి నీ సంఘానికి వస్తున్నారు వాళ్ళ పరిస్థితి భయంకరంగా ఉంటే నువ్వేం చేయాలా పాస్టర్ అయిన వాడు ఏం చేయాలా వాళ్ళకి దాని నుంచి విముక్తి కలిగించాలా అయితే అతను కనీసం వాళ్ళ ఇంటికి కూడా పోలేదంట అది చాలా భయంకరమైన దయ్యాలయ్యి చూసిండ్రు చూసిండ్రు చూసిండ్రు ఆ పాస్టర్ ఏం చెప్పలేదంట తర్వాత వాళ్ళు ఏం చేసిరూ మంత్రగా దగ్గర మంత్రాలు గట్టుకొచ్చుకున్నారు చూడండి ఆ ఆత్మలు ఆ కుటుంబం అంతా అక్కడి నుంచి చర్చకి రావడమే బంద్ చేశారంట పాస్ రోమా ఇంటికి వస్తే ప్రార్థన చేస్తే ఇలాంటి భయంకర స్థితులను ప్రార్థన చేయాలి కదా ఎందుకు చేయలేని స్థితిలో ఉన్నారు అన్నప్పుడు ఇది మనకే కాదు నీ పరిచర్లు కూడా ఒకనొక దిన్ని నీకు ఎదురవుతుంది ఖచ్చితంగా ఏదో ఒక రోజునికి ఎదురవుతుంది అప్పుడు నువ్వేం అలాంటి దయ్యం నీతో సవాల్ చేసింది అనుకో అప్పుడు నువ్వేం చేస్తావు ఇది మనం అర్థం చేసుకోవాలా అపోస్తులు ఎప్పుడైతే పర్శుదాత్మ అభిషేకం ఇది నొక్కి మనం చెప్తాం మన గ్రూప్లో ఎందుకంటే దేవుని అభిషేకం లేకపోతే నువ్వు సేవ చేయలేవు స్థిరంగా నిలవడలేవు ఆయన కొరకు సాక్షిగా జీవించలేవు ఇది బైబుల్ వాక్యం చెప్తే నేను చెప్పే మాట కానే కాదు అపోస్తులు వాళ్ళ ఆత్మీయ స్థితి ఎట్లా ఉంది ఒకప్పుడు తనతో పాటు ఉన్నప్పుడు ప్రతి దశలో వాళ్ళకి అధికారం ఇచ్చిండు అపవిత్ర ఆత్మలు వెళ్ళటానికి అవి వెళ్ళిపోయినాయి తిరుగు మళ్ళా వచ్చి సాక్ష్యం చెప్పినంతా బాగుంది ఆయన ఉన్నాను చేపే ఆయన మళ్ళా పరలోకి వెళ్ళిపోయింది నేను మీకు ఆదరణకర్తం పంపిస్తాను అంటే ఒక ట్రైన్ ఒక ట్రయల్ అన్నట్టు అది ఒక ట్రయల్ దేవుడు వాళ్ళకి ఇచ్చిండు తర్వాత మీరు చేయది మీ చేయబోయేది మహాసంగ్రామం అంటే ఒక గొప్ప ఈ సృష్టినే తారుమారు చేసే పరిచర్య మీరు చేయబోతారు కాబట్టి ఆయన తనతో పాటు ఉన్నప్పుడు వాళ్ళందరినీ ఆయన ట్రైన్ చేసిండు ఇప్పుడు కూడా మనం ట్రైనింగ్ తీసుకుంటున్నాం మనం మనమంతా ప్రభు దగ్గర ట్రైన్ తీసుకుండు పరిశుధాత్ముడు మనం ట్రైన్ చేస్తున్నాడు నెక్స్ట్ లెవెల్ పరిచర్యకి కాబట్టి ఇది మనం అర్థం చేసుకోవాల చాలామంది అట్లా చెప్తే బాధపడతారు కానీ బాధపడినా కానీ ఆయన కృపను బట్టి మనం చెప్తున్నాం కదా చూడండి బైబుల్ అయినా మనకు వాక్యాలు కాబట్టి ఆయన ఎంతగా రియలైజ్ అయ్యిండు ఆ పాస్టర్ పశ్చాత్తాపం వచ్చింది ఆయన చెప్తుంటే నాకు చాలా బాధ అనిపించింది అప్పుడు నాకు దేవుడు మాట్లాడుతుడు అలాంటి పరిస్థితి నీకు వస్తే మీ పరిచయలు మీరు ఏం చేస్తారు ఇది మనం అర్థం చేసుకోవాలా పర్షదాత్మ అభిషేకము ఎందుకు దేవుడు కనిపెట్టమనడు దేవుని అభిషేకం వాళ్ళ మీద ఎప్పుడైతే పడిందో అప్పుడు నుంచి టోటల్ వాళ్ళు డిఫరెంట్గా వాళ్ళ వాళ్ళ లైఫ్లే మారిపోయింది ఎట్లా జయించారంటే అంత అంతవరకు మనుషుల నుంచి భయపడే వాళ్ళు రాజుల నుంచి భయపడి దాంకునే వాళ్ళు ఆ టైంకి ధైర్యంగా సాక్ష్యం ఇచ్చి వాళ్ళకి వాక్యాన్ని ప్రకటించారంటే అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళకి ఆ అభిషేకం అట్టుంటది ఒక్కసారి నువ్వు ఫీల్డ్ లోకి వెళ్తే అది ఎట్లా యాక్టివేట్ అవుతుందో మనకు అర్థమవుతుంది కాబట్టి దేవుని మూలంగా పుట్టిన వాళ్ళు లోకాన్ని జయించడం అంటే వాళ్ళు జయించింది అక్కడ అంత ముందు జయించలేదా జయించలే జయించలేదు వాళ్ళు అక్కడికి వెళ్ళి వాళ్ళ పరిచర్య ఎన్నో దేశాలు పోయినరు ప్రతి దేశంలో దేవుని కొరకు నిలబడి ఆ దేశంలో ఉన్న దురాత్మల సమూహాలను వెళ్ళగొట్టి మనుషులందరినీ ప్రభులో నడిపించగలిగినారు తర్వాత వాళ్ళు ఎన్నో పుస్తకాలు రాసిన ఎన్నో పత్రికలు రాసినారు వాళ్ళ అనుభవాలు ఇవన్నీ కాకుండా ఇవన్నీ నాకు అవసరం లేదు నాకు ఇంతవరకు చాలు నేను రక్షణ పొందిన బాపీసం తీసుకున్నా ఏదో ఉన్నప్పుడు ఏదో చేసుకొని పోతున్నా కాదు కదా ను దేవుని మూలంగా పుట్టినవాడు అయితే ఈ లోకాన్ని నువ్వు వాక్యం చెప్తుంది ఆ రీతిగా ఇది చెప్పేవాడు నాకు కూడా హెచ్చరికనే వినే మీకు కూడా హెచ్చరికనే ఈ లోక ఈ లోకాధికారి వాడు విజృంభించి పనిచేస్తున్నాడు ఆయన మూలంగా పుట్టిన మనము ఎట్లా మనం ఈ లోకంలో జీవించాలా అనేది మనం అర్థం చేసుకోవాలి ప్రతి దశలో మన మన జీవన విధానం మన విశ్వాసాన్ని మనం బలపరుచుకోవాలా దుష్టుడు ఎక్కడ కొడతాడంటే నీ విశ్వాసాన్ని కొడతాడు ఫస్ట్ విశ్వాసం మీద ఒక ఫౌండేషన్ పునాది ఇప్పుడు హైదరా వచ్చి హైదరాబాద్ ఇల్లు అంతా గోల అవి ఎట్ట గోల తెలుసా అంత పెద్ద బిల్డింగ్స్ కోలగొట్టడానికి క్షణాల్లో గోలగొడతాడంటే కింద ఉన్న పిల్లర్స్ని కొడతాడు ఆ పిల్లర్స్ ఎప్పుడైతే కొడతాడో అంత హైట్ అమాంతంగా గూలిపోతుంది బిల్డింగ్ అంత గంభీరంగా ఉన్న బిల్డింగ్స్ ఒక్కసారిగా ఒక్క పిల్లర్ వీకెస్ కొట్టేస్తే అది మొత్తం వచ్చి కోలబడిపోద్ది అన్నట్టు కూడా అట్ట కొడతాడు మనల్ని వాడు జల్లెడి పట్టడానికి ఉన్నాడు కొంతమందిని పేతున్ని కోరుకున్నాడు సైతాను కానీ దేవుడు ముమ్మారు అతని కొరకు వేడుకున్నాడు జల్లెలు పట్టడానికి వాడు జల్లించడానికి వాడు పూనుకున్నాడు వాడు అనేకులు చెరలొయటానికి అనేకుల్ని శ్రమల పాలు వాడు ఎంతగానో పొంచి ఉన్నడు ఎదుర్కొనే విశ్వాసం మనకుందా వాళ్ళే కదా లోకాన్ని జయించగలరు వాళ్ళు జయించినారు సరసాలు లేసిన ఎంత గాయాల పాలైనా కానీ చలసల కాగే నూనె వేసినా కానీ ఎంత శ్రమలు పట్టినా కానీ వాళ్ళ విశ్వాసాన్ని పదిలంగా కాపాడుకున్నారు ఈరోజు మనం అలాంటి విశ్వాసంలో మనం కాపాడుకోగలిగితే ఆయన కొరకు ఈ లోకంలో ఈ లోకాన్ని జయించగలం అంటే ఆయన ఎందుకు యోహాను భక్తులు అంతా చెప్తున్నారంటే వాళ్ళు జయించినారు ఆ రీతిగా వాళ్ళ కాలంలో ఈ ఈ అంత్యదంలో ఇది మరీ కఠినమైన కాలం భయంకరమైన కాలం ఈ కాలంలో మనము జీవిస్తున్నాం కాబట్టి మనము బహు జాగ్రత్త కలిగి ఆయన కొరకు జీవించాల దేని విషయంలో మనం భయపడొద్దు కఠినమైన శ్రమలొచ్చినా నువ్వు భయపడొద్దు పర్వతాలే కింద పడినా పర్వతాలే నీ మీదకి వచ్చినా సరే నువ్వు భయపడం ఎందుకు తెలుసా ఆ విశ్వాసం ఉంటే ఈ కొండను చూసి అక్కడ పడమంటే కొండ పడిపోతున్నా ఇస్రో చెప్తాడు అక్కడ ఒక విధానం ఒక చిన్న ఆ విశ్వాసము కొండని పెకిలించగలిగితే ఇప్పుడు అలా అంత విశ్వాసం మనకుందా అలాంటి అలాంటి కొండలను పెకిలించగలగా విశ్వాసం మనకుందా పౌలంటాడు కొండలో పెకిలించే విశ్వాసం ఉన్నా కానీ ప్రేమ లేని వాటి వెడునంటాడు కాబట్టి అక్కడ పాయింట్ ఏంది నీ విశ్వాసము కొండలను పెకిలించగలదు ఒక ఆవగించేంత విశ్వాసం ఈరోజు మనకి ఎంత విశ్వాసం ఉంది ఆవగించేంతే చాలా చిన్నది చిన్న విత్తనం అది అంత ఇంకా తక్కువ ఉందా మనకి విశ్వాసం ఒక ఆవగించేంత విశ్వాసమే కొండను పెకిలించగలిగితే దానికి మించిన విశ్వాసం ఉంటే కదా ఈ లోకాన్ని నువ్వు జయించగలవు నీ విశ్వాసము వరం గలాగా మారాలా అది పరిపూర్ణత చెందాలా ఆత్మఫలాల్లో మనం చూస్తాం ప్రేమ సంతోషం సమాధానం ఆత్మఫలం అంటే విశ్వాసం అనేది ఒక ఫలమే ఒక ఫ్రూట్ అది ఒక జీవి అది ఒక విధంగా చెప్పాలంటే అంటే దాన్ని దాని యొక్క పరిణామం కనిపించాల మనలో అంటే అది పరిపక్వం చెందాలన్నట్టు అంటే అది అభివృద్ధి పొందటం అన్నట్టు మన విశ్వాసాన్ని కూడా అభివృద్ధి పొందుకోవాల క్రైస్తవ జీవితంలో ప్రతి దశలో అన్ని విధాలుగా నిన్ను నువ్వు ప్రొటెక్ట్ చేసుకోవాలా అప్పుడు కానీ మనం ఈ లోకం మీద విజయం పొందలేం ఈ లోకంతో మన సమాధానం పడి నాకు ఉన్న కాడికి చాలనుకుంటే మనం మనం కానీ అలాంటి అలాంటి పిలుపులో ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా భయపడరణ ఈ లోకస్తుల వల్ల ఉంటే వాళ్ళకి మనకి వాళ్ళు కూడా క్రైస్తవులే అయితే ఈరోజు ఒక వాక్యం మాకు దేవుడు అది బయలుపరిచిండే వాక్యము ఆ వాక్యం మీతో పంచుకోవాలని నేను ఆశిస్తున్నాను యాకోబు రాసిన పత్రికలో ఒక వాక్యం ఉంటుంది క్రియలు విశ్వాసం మృతమని ఒకడంటాడు నాకు విశ్వాసం ఉంది క్రియలు లేవు కొంతమంది క్రియలు ఉంటే విశ్వాసం ఉండదు కష్టమే కదా అర్థం చేసుకోవటం అన్నిలు ఎంతగానో దాన ధర్మాలు చేస్తూ ఉంటారు వాళ్ళు కానీ వాళ్ళకు విశ్వాసం లేదు కానీ క్రియలు ఉన్నాయి వాళ్ళకి క్రైస్తవులకి విశ్వాసం ఉంటుంది కానీ క్రియలు ఎందుకు విశ్వాసము క్రియ రూపకంగా విశ్వాసం ఎప్పుడు కనిపిస్తా తెలుసా నీ క్రియల్లో అది కనిపిస్తా అంటే నీ క్రియలే ఆ విశ్వాసం యొక్క నిజస్వరూపం విశ్వాసం అనేదానికి నిజస్వరూపం అంటే ఆ విశ్వాసాన్ని మనుషులు చూడగలగాల క్రియల రూపకంగా హరిపక్కం చెందటం అంటారు ఈ లోకస్తులు ఏంటంటే అన్నిలు చూస్తే వాళ్ళకి విశ్వాసం ఉండదు కానీ క్రియలు మంచి మంచి దాన ధర్మాలు కానీ విశ్వాసం ఉండదు దేవుడు అంటే వాళ్ళ అదొక గుడ్డి నమ్మకం అన్నట్టు కానీ క్రైస్తవులు విశ్వాసం ఉంటది కానీ క్రియలు ఉండవు క్రియలు ఉంటే విశ్వాసం ఉండదు కాబట్టి క్రియలేని విశ్వాసం మృతం అంటాడు నీకు విశ్వాసం ఉండి క్రియ లేకపోతే వేస్టే ఒకవేళ క్రియలుండి నీకు విశ్వాసం ఉన్నప్పుడు వేస్టే అది మృతం అంటాడు కాబట్టి నీకు క్రియ నీ విశ్వాసము క్రియల రూపకంగా ఉండాల అప్పుడు కానీ మనము ఆయన కొరకు మనం జీవించలేం మీ పరలోక తండ్రి పరలోక తల్లి మేము మహిమపరచబడినట్లు మీ క్రియలు వారిదుట మీ సస్తిలో ప్రకాశింపజేయమంటాడు మీ వెలుగు వారి ఎదుట ప్రకాశింపజేయమంటాడు మతైసు వార్త ఐదో అధ్యాయంలో ఆయనను మహిమం పరచాలంటే మన క్రియలు విశ్వాస సహిత మన క్రియలు ఈ లోకానికి మనం కనబరచడం అన్నట్టు అప్పుడు ప్రభుని స్వీకరిస్తే వాళ్ళు కార్యాలు జరిగితేనే అయితే సేవా పరిచయలో ఉంటున్న మనము మన ఆత్మీయ స్థితిని ఉన్నత స్థితికి మనం ఎదిగింపజేసుకోకపోతే ఆయన కొరకు ఈ లోకంలో జీవించలేం దేవుని మూలంగా పుట్టిన వారు ఈ జయిస్తారు లోకంలో జయించిన విజయము మన విశ్వాసమే అంటాడు అయితే హెబిలిక్ రాసిన పత్రికలో వాళ్ళు ఎట్లా ఉన్నారు అనే విషయము మనకు ఒకసారి మన జ్ఞాపకం చేసుకుని ఈ వాక్యాన్ని ముగించుకుందాం మనం హెబిలిక్ పత్రిక పదకొండవ అధ్యాయం ఇది విశ్వాసాల వీరి గురించి చెప్పబడిన వా అధ్యాయం ఇదంతా చూడండి విశ్వాసం అన్నది వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనట ఒక ఉన్నదంట విశ్వాసం అనేది నిరీక్షింపబడే ఒక నిజస్వరూపం అంట మన దేని గురించి అయితే నిరీ మనం నిరీక్షిస్తున్నామో వాటి నిజస్వరూపం అంట మన నిరీక్షణ ఏంది విశ్వాసంలో దాని నిజస్వరూపమే అదృశ్యమే అంటే కంటి కనిపించినవి ఉన్నటుకు రుజువైనదంట దానిని బట్టి పెద్దలు సాక్ష్యం పొందిండ్రు ముప్పై మూడో వచ్చినకి వచ్చేవారికి వారు విశ్వాసం వల్ల రాజ్యములు జయించిరి కడ్గ బలములు చల్లాచిరి అగ్ని బలములు చల్లాచిరి సింహాల నోలను మూసిరి విశ్వాసం వలన అలాంటి బలమైన విశ్వాసం ఉంటే కానీ మనం ఈ లోకంలో ప్రభుకొరకు సాక్ష్యం ఇవ్వలేం అపోస్తులు ఎలాంటి సాక్ష్యాలు ఇచ్చిరంటే వాళ్ళ సాక్ష్యము బలమైన సాక్ష్యం కాబట్టి ఈ అంత్య దినాలు ఉంటున్న మనం కూడా ఈ లోకం మీద ఈ లోకపు విధానాల మీద మన విజయం పొందకపోతే ప్రభుత్వంతో మనం అనేకులు నడిపించలేము అయితే నికోదెమస్ మన ఆత్మీయ జీవితంలో మార్పులు జరగటం అన్నట్టు నికోదెమస్ ఒక విషయం అక్కడ ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు అపోస్తుల కార్యంలో ఒకసారి చూడండి యోహన్సు వార్త అపోస్తుల కార్యం కాదు యోహన్సు వార్త మూడో అధ్యాయంలో యూదుల అధికారి అయిన నికోదేమ్ నికోదేము పరిస్థితుడు ఒకడు అతడు రాత్రి రాత్రి ఎందు ఆయన ఎద్దకు వచ్చి బోధకుడు నీవు దేవుని ఎద్ద నుండి వచ్చిన బోధకుడు అని ఎరుగుదుము దేవుడు అతని తోడుగా ఉంటేనే కానీ నువ్వు చేయించిన సూచక్రియలను ఎవడనే చేయలేడని ఆయనతో చెప్పాను అప్పుడు ఏసు ప్రభుతో మాట్లాడుతున్నాడు ఆయన రాత్రి వేళ ఒక పరిచర్యుడు దేవుడు అంటే భక్తిపరుడు కానీ యోహోను బాప్తిసం మాత్రమే పొందింయన మార్మును సంబంధించిన బాప్తిసం పొందిం అయితే ఏసు ప్రభు మాట్లాడుతున్న అందుకు ఏసు అతనితో ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ అతడు దేవుని రాజ్యంలో దేవుని రాజ్యం చూడలేడని మీతో నిత్యముగా చెప్పుచున్నాను కొత్తగా జన్మించడం అంటే ఏంది ఫ్రూట్ వర్సులో పైనుండేనుంది అయితే నాలుగో వచ్చే వరకు అందుకు నికోదేము ముసలివాడినైనా మనుషుడు ఎలాగూ జన్మించగలడు రెండవ తల్లి గర్భలో ప్రవేశించి జన్మించగలడా అని ఆయన అడగగా ఏసు వారితో ఇట్లా నేను ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలంగాను జన్మిస్తేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశించలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఒకటి చూడటము రెండవది ప్రవేశించటము నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించాలా ఇదొక అనుభవం క్రైస్తవ జీవితంలో రెండు అనుభవాలుగా మనకు కనిపిస్తాం బాత్మిసం వలన నువ్వు ఒక నీటి మూలంగాను ఆత్మ మూలం అంటే బాత్మిసం వందల ఒక జన్మ అంటే నీ పాపపు జీవితము పాతి కాబట్టి నువ్వు పైకి లేచిన పునరుదానం పొందినవు ఇప్పుడు నువ్వేం చేయాలా పునరుదానం పొందిన నీవు ఆత్మ మూలంగా జన్మించాలంటే సత్యంలోకి వెళ్ళాలంటే అంటే ఆత్మలో జన్మించమంటే ఆత్మలో పరిపూర్ పూర్ణత చెందాలన్నట్టు ఇదొక అనుభవం అప్పుడు కానీ పరలోకంలో పోవలేవన అంటే ఇదొక అనుభవం అన్నట్టు క్రైస్తవులు ఏంటంటే ఈ మొదటి అనుభవంలోనే ఉంటాయి కదా రెండు అనుభవంలో రారు ఆత్మ మూలంగా జన్మించటం అంటే అక్కడ ఏమంటాడంటే శరీర మూలంగా జన్మించింది శరీరమును ఆత్మ మూలంగా జన్మించింది ఆత్మయే అంటే నువ్వు మనం ఈ లోకంలో శరీరంగా జన్మించాం కానీ నువ్వు ఆత్మ మూలంగా జన్మించాల ఆ వా ఆత్మ మూలంగా జన్మించడం అనేది వాక్యం ద్వారా అంటే సత్యంలో మనం జన్మించుతూ అన్నట్టు ఆయన సత్య వాక్యం ప్రకారంగా నేను కనీండు అనే వాక్యం దా చూసిన మన వాక్యం యాకోబ రాసిన పత్రికలో కాబట్టి ఆయన సంప సంకల్పం ఆత్మలో పరిపూర్ణత చెందాలన్నట్టు ఆత్మలో మన జీవితం ట్రాన్స్ఫామ్ కావాలా ప్రకృతి సమైన మనుషుడు ఆత్మీయ మనుషుడుగా మారాలా మీరు మీరు శరీరంగా జీవించకు మీరు శరీరానికి రుణస్థులు కాదంటాడు దేవుని ఆత్మ మీలో నివసించిన మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కాదు వాక్యం అంటే మన ఆత్మ స్వభావములుగా ఉండాలా అప్పుడే కానీ ఆయన ఆయన నుంచి వచ్చిన పతిది మనం గ్రహించలేం పతిది ఆయన నుంచి మనం పొందుకోలేం అవి ఆత్మ ఆత్మరూపకంగానే అవి బయలుపరచబడతా ఉంటాయి అందుకు పరిశుధాత్మ అభిషేకం నీకు అవసరం అన్నట్టు అయితే నికోదేమస్ ఏమంటాడంటే మీరు క్రొత్తగా జన్మించవలని నేను మీరు చెప్పింది ఆశ్చర్యపడవద్దు ఎందుకు ఆశ్చర్యపడుతున్నావు నికోదేమస్ గాలి తనకిష్టమైన చోట విసురును నీవు దాని శబ్దం విందువే కానీ అది ఎక్కడి నిన్నో అక్కడికి ఎక్కడ పోను నీకు తెలియదు ఆత్మ మూలంగా జన్మించిన ప్రతి అలాగే ఉన్నాడని నేను చూడండి గాలి అంటే ఒక దశలో అందరినీ పరిశుధాత్మలో విండు అంటే గాలి పర్షుదాత్మకు సాదృశ్యంగా కనిపిస్తుంది కానీ గాలి నీకు ఎక్కడ వివసితో అక్కడ వెళ్ళిపోతుంది గాలి ఆ సౌండ్ వింటే కానీ అది ఎట్ో మనం చూడగలమా ఆత్మలో జీవించే వాడు కూడా చూడండి ఈ జన్మ ఇది ఏసు ప్రభు చెప్తుంది అక్కడ నీకో కాబట్టి ఇది ఎందుకు బైబిల్లో రాయబడది మీరు గ్రహించండి ఒకసారి చాలా మంది ఏమంటారు రక్షణ పొందిన బ్రదర్ బాప్యసం తీసుకున్నా కాబర్ నేను ఇట్లానే ఉన్నా కదా బారు ఇంక ఇంకేంది అనంటారు మరి ఇక్కడ అవన్నీ ఉంటే మరి ఇక్కడ ఈ వాక్యం ఎందుకు రాయబడ్డది అంటే నీకు సత్యం తెలీదు కదా నువ్వు ఆ మొదటి అనుభూలో ఉన్నావా లేకుంటే ఆత్మలో పరిపూర్ణత చెందినవా ఎందుకు ఆత్మలో పరిపూర్ణత చెందాలని చూసి వాక్యం ముగిస్తా చూడండి అందుకు నీకో ఈ సంగతులు ఎలాగూ సాధ్యము అని ఆయన అడగగా ఏసు ఇట్లా నీవు ఇస్రాయలుడై ఇస్రాయలులకు బోధకుడై ఉండి వీటిని వెరగవా ఇస్రాయల్కు బోధకులు అయ్యి ఉండి వీటిని ఎరగవంటాడు చూడండి ఎన్నో బోధిస్తున్నాం కదా మనం కూడా ఆ కాలంలో బోధకులు బోధించినారు ఈ కాలంలో కూడా బోధకులు బోధిస్తా ఉన్నారు ఇవన్నీ తెలీదు ఇది ఆత్మీయ ప్రపంచము అనేది తెలియదు ఒకప్పుడు మనకు తెలిసిందా మనకు కూడా తెలియదు అది ఎవరి ఒక ద్వారా బయలుపరచబడాలా ఆ సత్యం బయలుపరచబడ ఒకరి ద్వారా బయలుపరచబడాలా అపోస్తుల ద్వారా దేవుడు బయలుపరిచిండు అపోస్తుల ద్వారా ప్రపంచానికి బయలుపరచబడింది ఇప్పుడు మన ద్వారా అనేకులు బయలుపరచబడాల వాక్యంలో నుంచి ఆ అనుభవాలు మనం కూడా రుచి చూసి అది అనేకుల జీవితాల్లో ప్రభావితం చేసేవారి మనము ఉండాలా అయితే ఆయన చెప్తున్నాడు మేము ఎరిగిన సంగతికే సాక్ష్యం సంగతి చెప్పుచున్నాం చూసిన దానికే సాక్ష్యం ఇస్తున్నాం మా సాక్ష్యం మీరు అంగీకరింపరని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానంటే ప్రభు మాట్లాడుతున్నాడు భూ సంబంధమైన సంగతులు నేను మీతో చెప్తే మీరు నమ్మకున్నప్పుడు పరలోక సంబంధమైనవి మీతో చెప్పినట్లా మీరు ఎలాగా నమ్ముతారు ఈరోజు నమ్ముతున్నారు ఎంతోమంది భూ సంబంధమైన సంగతులు అంటే ఆయన ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఎట్లా చెప్పిన ఉపమానాలు విత్తు వణించిన ఉపమానం పొలము లోకము విత్తనము దేవుని వాక్యము అని చెప్పిండు అంటే అది ఎట్లా ప్రకృతి సంబంధంగా అంటే ఈ ప్రకృతిలో వాళ్ళు ఉన్న వాళ్ళు దేవుని వాక్యం ఎట్లా అర్థం చేసుకోవాలనేది ఒక విధానం చెప్పించిండు ఆ ఉపమానాల్లో డైరెక్ట్గా ఆయన పరలోక నుంచి ఆ సత్యం ఒకసారి చెప్తే వాళ్ళు వినలేరు అందుకు ఆయన ఉపమాన రీతిగా ఇవన్నీ చెప్పిండు అవే నమ్ము అవి కూడా నమ్మలే మనుషులు కానీ పరలోక సంబంధ విషయాలు ఇంకా చాలా ఉన్నాయి అవి చెప్తే మీరు నమ్ముతారా ఎవరు నమ్మురు చూడండి ఎందుకు తెలుసా ఎందుకు మనము ఆత్మమూలంగా జన్మించాలన్నప్పుడు నువ్వు నీ ఆత్మకు అన్ని దేవుడు బయలుపరుస్తూ ఉంటాడు ఆత్మ పరోసలైనడు పాత నిబంధన కాలంగా క్రొత్త నిబంధన కాలంలో దేవుని భక్తులు ఆత్మలో పరవశమై వసూలై దేవుని సన్నిధికి వెళ్ళిండ్ర ఈ అనుభవము మనకు కూడా పొందుకోవాలా నాకు ఉందని నేను చెప్తలేను ఈ అనుభవం నాకు కూడా కావాలా అని నేను ఎంతగానో ప్రయాసపడుతున్నా చూడండి ఎందుకు దేవుడు ఈ మాట చెప్తున్నాడు నికో ఎందుకు చెప్తున్నాడు సేవ పరచలు ఉన్నప్పుడు చూడండి ఈ రోజుల్లో ఎంతో మంది వాక్యం చదువుతూ ఉంటారు కానీ వాక్యం అర్థం కాదు ఎవరో ఒకరు పోయి మనకి ఎవరో ఒకరు చెప్తే కానీ ఆ వాక్యం మనకు అర్థం కాదు ఒక బైబిల్లో మనం చూస్తే వాక్యము నసంబుకుడి గురించి మనం చూస్తాం వాక్యం అతను ఎంతగానో ఎరుశలంలోకి దేవుని ఆరాధిస్తూ పోతున్నాడు ఎన్నో సంవత్సరాల నుంచి కానీ ఆ వాక్యం అర్థం కాలేదు ఆయనకి ఆ వాక్యం అర్థం కాలేదు ఎందుకు అర్థం కాలేదు అప్పుడు ఎక్కడో సువార్త ప్రకటిస్తున్న ఫిలిప్పు సమరేపట్టు నుంచి దేవుని ఆత్మ అతని కొనిపోయింది దేవుని ఆత్మ అతను కొనిపోయింది పోయి ఆ రథాన్ని కలుసుకోమన్నప్పుడు ఆ రథం దగ్గర పోయి ఆయన కలుసుకున్నప్పుడు ఆయన ప్రవక్తను ఏషయా గ్రంథం చదువుతున్నప్పుడు ఆ ప్రవచనం ఏంది ఇది ఎట్లా ఇది ఎవరి గురించి మాట్లాడుతోంది ఈయన ప్రవక్తన మరి ఇంకెవరియినా అంటే అప్పుడు ఏసు ప్రభుకిచ్చిన సువార్త అతను ప్రకటించినప్పుడు అప్పుడు ఆయన హృదయము విప్పబడింది ఆయన కనులు తిరగబడ్డాయి ఇది నువ్వు అంటే ఎవడైనా నువ్వు త్రోవ చూపుకుంటూ ఎట్ట గ్రహించగలడు ఎవరైనా ఒకరు మార్గం చూపించాలా నీకు గాని నాకు గాని ఈ సత్యాలు ఎవరొకరు బయలుపరచ ఎవరొకరి ద్వారా బయలుపరచబడాలా బయలుపరచబడినప్పుడు మనం దాన్ని గ్రహించాలా మన ద్వారా అనేకులకు బయలుపరచబడాలా ఆయన వచ్చి ఎవడైనా త్రోవ చూపుకుంటూ ఎట్ట తీసుకుంటే అప్పుడు ఆ ఉపమాన ఆ లేఖనం అనుసరించి ఆయన సువార్త ప్రకటించి పౌలు ఫిలిప్ అప్పుడు ఆయన నాకు నీళ్లు ఉన్నాయి ఆటంకం ఏంది ఇంకా నువ్వు వేసిన విశ్వసిస్తే దేవుని కుమారుడు అని ను విశ్వసిస్తే అప్పుడు నువ్వు పొందవచ్చని చెప్తూ అక్కడ బలవంతం చేయలే నేను విశ్వసిస్తున్నాడు ఆయన ఎమ్మిటో ఒక కొలను అక్కడ ఆపి రథం అతను బాప్తిస్మం పొందినప్పుడు అప్పుడు నసంపుకుడు సంతోషం గెలిపేడు దేవుని ఆత్మ ఫిలుపుని కొనిపోయింది ఇది ఈ అనుభవాలు కదా ఇవన్నీ అంటే వాళ్ళకు సాధ్యమైనవి మనకి ఎందుకు సాధ్యం కావు మనమో ప్రాక్టీస్ చేయాలి కదా లేదు నాకు ఉన్న కాడిక జాలంటే అక్కడే ఉండిపోతాం మనకు ఇంత ప్రయాసం కూడా మనకు అవసరం లేదు దుష్టుడు కూడా నేను ఏం చేయలేడు ఎందుకంటే వాడి రాజ్యంలో నువ్వు అడుగు పెడితే వాడికి కోపం వస్తుంది వాడికి హాని చేయ హాని చేయాల్సింది ఏమి నువ్వు చేయకపోతే వాడు కూడా ఏం చేయడు నువ్వు కూడా మంచి కంఫర్ట్ఫుల్ గా ఉంటాం మనం కూడా మన కూడా రా మామూలుగా సాదాసీదాగా అందరిలాగా పోతా ఉంటాం ఎవరైతే వాడి రాజ్యానికి వ్యతిరేకంగా లేస్తారో దుష్టుల పక్షంగా వాడి మీద టార్గెట్ చేస్తారు దుష్టుడు అందుకు మనకు శ్రమలు వస్తా ఉంటాయి కష్టాలు వస్తా ఉంటాయి ఏదో ఒక రూపంగా దుష్టుడు మనం కొడతనికి చూస్తాం అయినా కానీ మనం ఆయన విశ్వాసంలో మనం ముందుకు విజయం పొందుకుంటూ ముందుకు పోతూ ఉంటాం అలాంటి ప్రయాసంలో మనం పోతే కానీ ప్రభు కొరకు మనము సాక్షిగా జీవించలేం ఆ నసంబుకుడు ఏ రీతిగా ప్రభు నందు సంతోషించిండు అదే రీతిగా అపోస్తైన పౌలు ఒక అపోస్తుల కార్యం పంతొమ్మిదో దానికి వచ్చేప్పుడు అపోలోనే వ్యక్తి బహు విద్వాంస కూడా అయినా అపోలో అపోస్తులు కానీ పద్నాలుగు అధ్యయ మీరు చూస్తే పద్నాలుగు పద్దెనిమిదో అధ్యాయం సారీ పద్దెనిమిది అధ్యాయం మీరు చూస్తే అక్కడ అపోలో అని ఒక వ్యక్తి ఉంటాడు మంచి ప్రార్థన పరుడు మంచి భక్తి పరుడు ఎంతగానో వాక్యంలో మంచి దిట్ట అన్నట్టు ప్రవీణుడు అలాంటి వారికి అకుల ప్రెస్కల్లా కలిసి వాళ్ళకి వాక్యాన్ని ప్రకటించినప్పుడు వాళ్ళ ఇంటికి తీసుకొచ్చి భోజనం పెట్టి వాక్యం చెప్తే కొన్ని విషయాలు చెప్పిండు వాళ్ళకి అంటే ఈయన మంచిగా ఉన్నాడు వాక్యంలో కాబట్టి ఈయన కొన్ని విషయాలు చెప్పాలా కొన్ని సత్యాలు చెప్పాలా బైబుల్లో ఉన్నాయి అని ఆయన ఏం చేసిండు వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళ ఇంటికి వాక్యం చెప్పినట్టు మనం చూస్తాం అక్కడ వాక్యం తర్వాత వాళ్ళు ఏం చేస్తారు మళ్ళా ఇంకొక ప్రాంతానికి శిష్యులు ఉంటే అక్కడ అక్కడ పంపిస్తారు అక్కడ వాళ్ళు కొంత వాక్యం చెప్తారు తర్వాత చివరికి ఎపేసి ప్రాంతానికి వచ్చినప్పుడు అక్కడ వాళ్ళంతా ఒక చోట కూర్చొని ఆరాధన చేస్తూ ఉంటారు పన్నెండు మంది ఉన్నారు అక్కడ వాక్యం అక్కడ పంతొమ్మిది అద్దెం కార్యం అపోలో కొరిందిందులో ఉన్నాడు అప్పుడు జరిగింది ఏముందని వాక్యం ఆరంభమవుతుంది అయితే పౌలు ఏం చేస్తుంటే పై ప్రదేశంలో సువార్త ప్రకటించుకుంటూ ఆ ప్రాంతానికి వస్తాడు అప్పుడు ఏం జరుగుతుందంటే అయ్యలారా మీరు ఏసిని విశ్వసించినప్పుడు పరిశుధాత్మ పొందితిరా అన్నప్పుడు అసలు పరిశుధాత్మ సంగతే మాకు తెలియదు అక్కడ ఆశ్చర్యం కదా ఇది కొద్దిగా కొంత డిస్టర్బెన్స్ మనకు కలిగించే వాక్యం ఇది కాబట్టి ఇది సత్యమే కదా వాక్యం వాక్యంలాగానే చూడాలి మనం మన హృదయాలు నొచ్చుకోవచ్చు హృదయాలు నొచ్చుకుంటే నీ మార్పు చెందగలం కదా సత్యాన్ని ఒప్పుకోకపోతే నువ్వు ఎట్ట స్వాతంత్రుడు అవుతావు నీ బలహీనత నువ్వు గ్రహించకపోతే మన బలహీనతలు మనం గ్రహించకపోతే ఏ రీతిగా మనకు స్వాతంత్రంగా అవుతాం కానీ అపోలో గ్రహించిండు తన బలహీనతని యోహన్ బాప్తీసం మాత్రమే పొందింది తర్వాత మళ్ళా తిరిగైనా ఏసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందిట్టు మనం అక్కడ చూస్తాం పౌలు ఎప్పుడైతే చేతుల మీద వాళ్ళ మీద అప్పుడు పరిశుదాత్మ దిగింది వాళ్ళ మీదకి అప్పుడు భాషలలో మాట్లాడం అప్పుడు వాళ్ళు ప్రవచించినారు అంది వాక్యం అక్కడి నుంచి వాళ్ళ సేవ డిఫరెంట్ లెవెల్ వెళ్ళిపోయింది మూడో లెవెల్ అది అదొక అనుభవం కదా సువార్త ప్రకటిస్తున్నారు వాళ్ళు ప్రభు నమ్ముకుని విశ్వాసంతో ప్రకటిస్తున్నారు అదొక అదొక అనుభవం ఆ అనుభవం నుంచి ఇంకొక అనుభవానికి ఒక ఒక వ్యక్తికి అక్కుల పురస్కెళ్ళ నడిపిస్తే ఆ అనుభవం నుంచి ఇంకొక కొంతమంది నడిపిస్తే అక్కడి నుంచి ఇంకొక ఇంకొక స్థితికి పౌలు నడిపించింది వాళ్ళు అంటే చివరికి వాళ్ళ సేవలో పరిశుధాత్మ గురించి వాళ్ళ తెలియకపోతే అప్పుడు తెలుసుకొని అక్కడి నుంచి వాళ్ళు స్వీకరించి అప్పుడు పౌలు కోపం అది అక్క అపోలో కోపం రావాలా లేదా నేను పన్నెండు మంది శిష్యులు ఉన్న పాటు ఇంతగా నేను దేవుని ఆరాధిస్తున్నా ఇంత గొప్పగా నేను వాక్యం చెప్తా నేను వాక్యం చెప్తే ఎవరైనా సరే భయపడాల్సిందే అంత ప్రవీణిని వాక్యంలో నువ్వు నాకు చెప్పేది నేను కూడా సేవ చేస్తానని చెప్పి అపోలో అన్నాడా తన బలహీనతను గ్రహించి విధేత చూపించి అప్పుడు ఉన్నప్పుడు అప్పుడు పరిశుధాత్మ దిగొచ్చింది ఇక్కడ ఒక విషయం మనం అర్థం చేసుకోవాలా ఎప్పుడైతే నీ బలహీనను గ్రహిస్తావో మన బలహీనను మనం గ్రహిస్తామో దాని పశ్చాత్తాపంతో అది గ్రహించి నాలో నాలో ఈ లోపం ఉందని చెప్పైతే మనం అర్థం చేసుకొని ప్రభుకు సరెండర్ అవుతామో ఆయన చెప్పిన మాటకు సరెండర్ అవుతామో దైవజన్యైన పౌల వచ్చిన మాటకు వాళ్ళు అప్పుడు పరిశుధాత్మ వాళ్ళ మీద దిగొచ్చింది అదే కానీ వాళ్ళు వ్యతిరేకించి వాళ్ళు అట్లనే సేవ చేసుకుంటూ పోయేటోళ్ళు అది ఎందుకు ఆ సందర్భాల్లో దేవుడు క్రియేట్ చేసిండో అక్కడ ఎందుకు అలాంటి సందర్భాలు బైబిల్లో రాయబడ్డాయి ఒక తరంలో మనుషులు ఇట్లా జీవిస్తారు కాబట్టి మీరు చేపే చేసే మార్గము కరెక్ట్ కాదు అని చూపించడం కొరకు రాయబడ్డాయి వారికి దృష్టాంతాలు జరిగి యుగంత మందు మనకు బుద్ధి కలుగటికే అవన్నీ రాయబడ్డాయి కాబట్టి వాటిని మనం అర్థం చేసుకోవాలా ఎన్నోని బైబుల్ వాక్యంలో శవయ కుమారులు ఏసునామంలో పో దయ్యం అంటే దయ్యం మాట్లాడుతుంది నాకు ఏస్తు క్రీస్తు ప్రభు తెలుసు పౌలు తెలుసు నువ్వెవరా అని చెప్పి ఆ దయ్యం మరి పడితే బట్టలు లేకుండా బరిగెత్తింటి వాళ్ళు వేస్తున్నాము అంటే ఒట్టిగా నువ్వు వేస్తున్నాము వాడితే అట్లా వాడే అయితే ఈ సృష్టిలో ఎవరైనా అన్నిలు కూడా వేసినాము వాడే దయ్యాన్ని వెళ్ళగొట్టచ్చు మరి ఎందుకు వెళ్ళగొట్టలేకపోతున్నారు నీకు అధికారం ఉంది కానీ పవర్ లేదు అక్కడి నుంచి రావాల పవర్ పరిశుద్ధాత్మ శక్తి అది లేకుండా నువ్వు ఎంతగా నువ్వు అరిసి గీ పెట్టుకున్నా ఊళ్ళలో చూస్తే వాస్టర్లు వాకేం చెప్తుంటే బల్లల గుద్దీ గుద్దీ వాళ్ళ చేతులు నెప్పులు కొట్టబోయేమో కొట్టి కొట్టి కొట్టి ఫాస్ట్ మాట్లాడతారు ఒకసారి నేను ఆడియన్స్లో కూర్చున్నా ఇప్పుడు ఏం చెప్పింది ఫాస్ట్గా అంటే నా గుడి ఏం తెలియదు అన్న వాళ్ళు వింటున్న వాకి నాకే అర్థం కాలేదు వీళ్ళకి ఎట్లా అర్థమవుతుంది ఎందుకు కాబట్టి వినాల అని చెప్పింది వినాలా ఏదో కాసేపు కూర్చొని కాలం వెళ్ళిపోతుంది ఒక రోజు పోయిన అంతే అట్లాంటి క్రైస్తవ జీవితం మనలో ఉంటే ఎట్లా ప్రభు కొరకు మనం జీవించగలం సంఘాన్ని ఏ రీతిగా మనం స్థిరపరచగలం సంఘం అంటే నిజంగా చర్చి గురించి మాట్లాడుతున్నాం దేవుని బిడ్డలందరూ సంఘానికి సాదృశ్యమే సహవాసం అలాంటి వాళ్ళు ఈ లోకంలో ఎంతో ఉన్నారు కదా వాళ్ళందరినీ బలపరచడానికి ప్రభు మనకి ఇవన్నీ మనకి బయలుపరుస్తా ఉన్నాడు ఆ టైంలో పౌలు ఆ పేరు చెప్తేనే ఆ దయ్యం చూడండి అలాంటి కార్యాలు అపోస్తులలో జరిగినాయి ఈ యుగాంత ముందు మన జీవితంలో ఎందుకు జరగకూడదు వాళ్ళు ఎంతగానో తమ వాళ్ళ ప్రయాసాలు మానుకొని ఎంతగానో శ్రమలు పొంది ఈ లోకంలో ఆయన కొరకు సాక్ష్యం ఇస్తూ వాళ్ళ విశ్వాసాన్ని కాపాడుకున్నారు చివరికి అపోస్తున్న పౌలంట మంచి పోరాటం పోరాడిన నా పరుగు కడ విశ్వాసాన్ని నేను కాపాడుకోను ఇక నా కొరకు నీతి కిరటము సిద్ధపరచబడి ఉందంటాడు నా వల్లే మీకు కూడా కిరీటం దొరుకుతుందంట పౌలు పౌలు ఎంతగా శ్రమబడి తన పరుగు ఆపలేదు తన విశ్వాసాన్ని పోగొట్టుకోకుండా జాగ్రత్తగా కాపాడుకున్నాడు మంచి పోరాటం పోరాడు అంటే మంచి అని ఎందుకు అక్కడ చెప్పని పోరాటం అంటే అయిపోదుగా పోరాటం పోరాడినా పరుగు కడముటించిన అంటే సరిపోతుంది కదా మంచి పోరాటము ఈ లోకంలోనూ మనం ఎలాంటి పోరాటం పోరాడుతున్నాం ఈ లోకంలో అందరూ పోరాడుతున్నారు కానీ మంచిగుందా పోరాటం అది వాక్యానుసారమైన పోరాటం ఉందా అంటే చెప్తే ఇంకా కష్టంగా ఉంటది ఎందుకంటే మన ప్రయాసం ఎప్పుడు కూడా వ్యర్థం కావద్దు నియమం ప్రకారంగా పోరాడకపోతే నీ కిరీటం దొరకదంటాడు నువ్వు మంచి సైనికుల వల్లే నువ్వు పోరాడాలా బైబుల్ ఒక నియమం ఉంటుంది ఎట్లా పోరాటం చేయాలో సైనికుడు ఒక సైన్యం ఒక శిక్షణ వాడు శత్రు నెట్టగొట్టాలా ఆ బాణాల శబ్బు ఏ రీతిగా నువ్వు ప్రొటెక్ట్ చేసుకోవాలి అన్ని ట్రైనింగ్ నేర్పిస్తారు వాళ్ళు అప్పుడు కానీ వాళ్ళు బయటికి యుద్ధంలో పంపించారు నువ్వేమి నేర్చుకోకుండా పోయి నేను నేను ఒక సైనికు నేను పోతే వాడు ఎందుకు ఊరుకుంటాడు ఇది మన గ్రహించాల కాబట్టి మంచి పోరాటం మనం పోరాడాలా మన పరుగు కడముట్టించుకోవాలా మన విశ్వాసాన్ని కాపాడుకోవాలా ఎందుకు దేవుడు తన ఆత్మ ద్వారా ఎందుకు ఇవన్నీ బయలుపరుస్తానన్నప్పుడు ప్రతిదీ ఆత్మ వల్లే బయలుపరచబడాలా అందుకే పౌలు మొదటి కొరిందిలో రెండో మొదటి కొరింది రాసిన ఒక వాక్యం అంటాడు ఎందుకు ఆత్మలు మన పరిపక్వం చెందాలా ఆత్మ మూలంగా జీవించాలన్నప్పుడు ఆత్మీయమైన సత్యాలు నీకు ఆత్మ ద్వారా నీకు బయలుపరచబడతాయి ఏదే మార్గం లేదు అందుకే పౌలు మొదటి కొరింది పత్రిక రెండో అధ్యాయంలో ఇది చాలా చాలా ప్రాముఖ్యమైన అధ్యాయం ఇది చూడండి మీ విశ్వాసము నాలుగో వచ్చినంలో మనుషుల జ్ఞానం ఆధారం చేసుకున్నాక దేవుని శక్తిని ఆధారం చేసుకోవాలంటే శక్తి అంటే పవర్ పరిశుధాత్మతో తర్వాత నేను మాట్లాడినను సువార్త ప్రకటించినను జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక ఈరోజు ఎంతో మంది తీయని మాటలతోనే జ్ఞానయుక్తంగా కుయుక్తితోనే మాట్లాడుతున్నారు కానీ పౌలు ఏం చెప్తాను తెలుసా పరిశుద్ధాత్మయు దీవని శక్తియు కనబర్చే దుశ్చాంతరంని వినియోగించి కాబట్టి పరిశుద్ధాత్మ నడిపింపు మన పరిచర్లు ఎంతో అవసరం చెప్తుంది వాక్యం చూడండి పరిపూర్ణలైన వారి మధ్య జ్ఞానంను అది లోకపరమైన జ్ఞానం కాదు నిరార్ధకులైపోవచ్చున్న ఈ లోక అధికారుల జ్ఞానం కాదు ఈ లోక అధికారం అంటే ఎవడు దుష్టుడు అది కాదని చెప్తున్న అక్కడ దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధిస్తున్నాం ఈ జ్ఞానము మర్మమైంది ఈ మర్మము ఎట్ట తెలుసుకోగలం మనం ఈ రహస్యము ఎట్ట తెలుసుకోగలము ఈ జ్ఞానము మరుగై ఉండను జగత్తుత్పతి ముందుగానే దేవు దీనిని దేవుడు తన మహిమ నిమిత్తం ఏర్పరచంట అది ఆయన మహిమ కొరికేనంట ఆ మర్మం ఆ జ్ఞానం అది ఎట్లా రావాలి మనకి ఎట్లా రావాలి అది అది ఈ లోకా అధికారంలో ఎవరికి తెలియదంట దుష్టుడికి కూడా తెలియదంట జ్ఞానం అది వారికి తెలుసుంటే మహిమ స్వరూప ప్రభువుని సిలువ వేయకపోదురు అదంతా తెలుసుంటే ఏలువ ఏకపోదురు అంట అయితే చూడండి తొమ్మిదో వచ్చిన ఇందును గుచ్చి దేవుడు తను ప్రేమించి వారి కొరకు ఏవి సిద్ధపరిచనో అవి కంటికి కనబడలేదంట చెవికి వినబడలేదు మనుష్య హృదయంకు గోచరం కాలేదు అని రాయబడిందంట కంటి కంటికి కనిపించని చెవికి వినబడైనవి హృదయాలకు అర్థం కానివి ఏమున్నాయవి ఆయన ప్రేమించే వారికి కొన్ని సిద్ధపరిచినాడు దేవుడు మనకైతే దేవుడు తన ఆత్మ వాటిని బయలుపరిచినాడు ఇప్పుడు చెప్పండి నీకు పరిశుధాత్మ అభిషేకం అవసరం లేదా నీకు ఆత్మీయ సత్యాలు నీకు బయలుపరచాలంటే ఎన్నో మర్మం నీకు బయలుపరచబడాలంటే అది ఎట్లా బయలుపరచబడతాడు దేవుడు ఏం సిద్ధపచ్చింది నా కొరకు ప్రవ్వా ఏం సిద్ధపరిచినావు ప్రవ్వా నా తండ్రి అవి చూపించు నా కళ్ళుతో నేను చూడాలా ప్రవ్వ నా ఆత్మీనేతలు ఇప్పు నా హృదయంకి అర్థం కాలేదు ప్రవ్వ ఇది అర్థం చేసుకోవాలా ప్రవ్వ నా చెవికి ఇది నేను వినవలేదు ప్రవ్వా నేను వినాలా ప్రావా నా చెవులు తెరువు ప్రవ్వ నీ స్వరం వినాలా ప్రభావా అనే ప్రార్థన మనకి ఎంతో అవసరం బట్ అన్నిటిని తన ఆత్మ వల్ల బయలుపరిచినంట ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశీలిస్తున్నంట కాబట్టి పతిది పరిశీలన అంట పతిది దేవుని ఆత్మ దేవుని మర్మాలను కూడా పరిశీలిస్తుంట ఎందుకంటే అది దేవుని సంబంధమైందా కాదా అనేది పరిశీలించే బాధ్యత మనకి అందుకు నీకు పరిశుధాత్మ అభిషేకం అవసరం అన కాబట్టి ఈ విషయం అర్థం చేసుకోవాలా చూడండి ఒక మనుషులున్న సంగతులు అతనిలో ఉన్న మనుషు మరి ఎవరికి తెలియదు అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే కానీ మరి ఎవరికి కూడా తెలియవు అంట అందుకు నీకు పరిశుధాత్మ ఆత్మీయమైన సత్యలు పరిశుదాత్మ నీకు బయలుపరచబడాలంటే ఆయన ఆత్మ నీలో ఉండాలా అప్పుడు కానీ నీకు వాటాన్ని అర్థం చేసుకొని మనుషులకు విడుదల కల్పించరు మన పూర్వీకుల దురాత్మలు సమూహాలు అక్కడ ఉన్నాయి వెనకటికి ఆ దురాత్మ సమూహాలు మీరు పరలోకం ఏవి విప్పబడతా విప్పబడితే అన్నాడు ఏవి బంధించబడతాయో అది బంధిస్తారన్న అది బంధించబడితే అన్నాడు కాబట్టి ఎట్లా వాటిని ఎక్కడ విప్పాలా ఎక్కడ బంధించాలా అది ఎక్కడ జరుగుతుందంటే ఆకాశంలో అంటే అవి అక్కడ ఉన్నాయి ఆ సమూహాలు అక్కడ వాటిని ఆ లెవెల్లో ప్రేర్లో ప్రార్థన జీవితంలో అంటే ఆత్మల స్పిరిచల్లో పోయి అక్కడ వాటిని వాడిని కూలగొట్టాలా ఇది ఆత్మీయమైన జీవితం అన్నట్టు ఆత్మలో పరిపక్నం చెంది ఆ లెవెల్కి మనం ఎదిగితే గాని సైతాన సమూహాల మీద మన విజయం పొందలే మన కుటుంబాలు మనం కాపాడకలే మరి విశేషంగా అనేక ఆత్మలను వాళ్ళ బంధకాల నుంచి చీకటి నుంచి వాళ్ళేసి ఈ పోరాటము చివరి వరకు మనం జీవించాలా ఈ పోరాటంలో మన విజయం పొందాలా అని దినాల్లో మనం ఉంటున్నాం మనం సిద్ధపడాలా అనేకులు మనం సిద్ధపరచాలా ఆ దురాత్మ సమూహం అయితే నేను సెవెంత్ క్లాస్ లో చదివేటప్పుడు ఒక స్టోరీ ఒక ఒక పెద్ద రాక్షసుడు ఉండేటవాడు అంట మీకు కూడా తెలిసిన స్టోరీ ఆ రాక్షసుడి ప్రాణము అక్కడ ఎక్కడో కొండల్లో ఎక్కడో ఉంటే అక్కడ పోయి ఒక ఒక గూట్లోనో లేక ఒక చెట్టు త్వరలో ఉండేదంట వాడు ప్రాణం అయితే ఈ రాక్షసుని ఈ ఈ ఈ ఈ ఎంత వీరు ఆ ఒక వీరుడు ఎంత చంపిన వాడు చావుడు వాడు చచ్చినవన్న బతికి ఉంటాడు అది కానీ ఎప్పుడైతే వాడు అది గ్రహించిండో అప్పుడు వాడు ఏం చేసిండంటే ఈ ప్రాణం ఎక్కడుంది ఈ ఆత్మ ఎక్కడుందండి అక్కడ పోయి దాన్ని అక్కడ పోయి దాన్ని చంపితే అప్పుడు వీడు ఇక్కడ చేస్తాడు అర్థమైందా అదేదో సినిమా గురించి మాట్లాడతలేండి ఒక ఒక ఉదాహరణ చెప్తున్నా దయ్యాలు కూడా అటుంటే అన్నట్టు అక్కడ పోయి ఆ లెవెల్లో పోయి మన వాటిని వాటి మీద విజయం పొందాల ప్రార్థనలో ఇవని ఆత్మీయ ప్రపంచం కదా క్రైస్తులు తెలిసింది ఒకటే రక్షణ పొందినము దేవు నమ్ముకున్నా సేవ చేస్తున్నా ఒక ప్యాషన్ లాగా కాదు క్రీస్తుకు మాదిరి క్రీస్తుకు మాదిరి అపోస్తులు క్రీస్తుకు మాదిరిగా జీవించినారు అది దేవుడు నేర్పించిండు శిష్యులందరూ ఆ ఆ పోయినారు మాకు అనుభవం వద్దు మాకు ఉంటామంటే అట్టనే ఉండొచ్చు కానీ ఒకానొక దినము అలాంటి దురాత్మ సమూహం నీ మీదకి వస్తే నువ్వు ఏం చేస్తావు ఆ పాస్టర్ లాగా ఆయన పరిస్థితి లాగా అయిపోతాడు ఆ పాస్టర్ తన బలహీన గ్రహించిండు మార్పు చెందిండు కాబట్టి ఎలాంటి బలహీనలో మనం చెక్కబడి ఉన్నామో వాటించి మనం విడుదల పొందాలా ఈ లోకాన్ని దేవుని మూలంగా పుట్టినవారు లోకాన్ని జయిస్తారంటే అంత ఈజీన విశ్వాసం అంత బలమైన విశ్వాసం మనకుందా మన విశ్వాసాన్ని కూడా పరీక్షించుకోవాలా మీరు విశ్వాసం గలవారో ఏండ లేదా చోదించుకోమన్నాడు పౌలు కొని పత్రిక మనం చూసినప్పుడు అక్కడ మన విశ్వాసాన్ని ప్రత్యక్షణ మనం పరీక్షించుకోవాలా అనే రాకడ దినాలు మనం ఉంటున్నాం మనం ఇంకా ఆత్మీయ స్థితిలో మన ఉన్నత స్థితికి మనం ఎదగాల ఆయన మనం మార్చబడాల క్రీస్తు స్వరూపంలోకి సంపూర్ణమైన ఆయన స్వరూపంలోకి మనం మార్చబడాల యేసు ప్రభు మీద ఉన్న ఒక పరిశుధాత్మ ఆయన పూర్ణమైన ఆత్మ సంపూర్ణ ఆత్మతో మనం నింపబడాల అప్పుడే మనం పరిపూర్ణత చెందగలం అప్పస్తులందరూ అట్లనే జీవించినారు ఎంతో యుద్ధాలతో కూడిన ఎంత భయంకరంగా వాళ్ళు ఎన్నో శ్రమలు అనిపించినా కానీ వాళ్ళ విశ్వాసాన్ని కోల్పోవలే చివరిగా పౌలు పౌలు తన తల చిలసేదం చేయబడింది తన తలను తీసుకున్నారు వాళ్ళు తన తలను నరికేసారు కానీ ఆయన విశ్వాసాన్ని నరకలేకపోయినారు ఆయన విశ్వాసాన్ని కొట్టలేకపోయినాడు అంత భద్రంగా తన విశ్వాసాన్ని కాపు మెడ మీద కత్తిబడిన కానీ తన విశ్వాసాన్ని కాపాడుకున్నాడు పౌలు అందుకు గొప్ప పరిచర్ జరిగినాడు ఎన్నో విషయాలనికి బయలుపరచబడ్డాయి ఆత్మీయ ప్రపంచం అంటే ఏందో పౌలు చెప్పి నీకు ఎవరు చెప్పలే ఇవన్నీ అనుభవాలి కదా ఇవన్నీ పోవాలా మన సేవ పరిచయలో మనం ఇంకా ముందుకు పోవాలా ఆయన స్వరూపంలోకి మార్చబడాలా అప్పుడు కానీ మనం ఈ లోకాన్ని మనం జయించలేం వాళ్ళు జయించినారు ఈ లోకాన్ని వారి విశ్వాసం వల్ల రాజ్యంలో జయించరంటే ఎలాంటి విశ్వాసం ఒక రాజ్యాన్ని నువ్వు ఒక రాజ్యాన్ని జయించాలంటే నువ్వు ఎంత యుద్ధం చేయాలా అది ఎంత విశ్వాసంతో కూడిన ఉండాలా ఆ విశ్వాసం నువ్వు నిలబడుతున్నవా ఇది మన ఆత్మీయ జీవితంలో మనం పరీక్షించుకుందాం ఇంకా మనం ఆత్మలో పరిపక్వం చెంది ఆయన మయం పరచాలా అనేకులకి ఈ సత్యాలు చూపించాలా అలాంటి కృప మనకి ఇవ్వాలని ఈ రాత్రి కాల సమయంలో ఒక తీర్మానం మనం చేసుకుందాం ప్రవ్వా ఈ లోకాన్ని నేను జయించాలంటే నాకు అలాంటి విశ్వాసం ఉందా నేను ఈ మూలంగా పుట్టినవాడినే ప్రవ్వా నీ రక్షింపబడ్డవాడినే మీ వాక్యం కన్నారు కానీ లోకాన్ని జయించే విశ్వాసం నాకు ఉందా నాకు ఎదురే ప్రతి పరిస్థితుల్లో రాబోయే దినాల్లో ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవాలనో ఎలాంటి దుష్టశక్తులతో ఎదుర్కోవాలి ఎందుకంటే నేను అనేక ప్రాంతాల్లో పరిచయకు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాలో ఆ శక్తి నాకు ఈపురవ్వా అని మన ప్రార్థన మనకి ఎంతో అవసరం ప్రవ్వ నువ్వు యొక్క పరిశుధాత్మ అభిషేకం మాకు ఈపురవ్వా ఎంతో అవసరం కాబట్టి కొంతసేపు మన ప్రార్థన సమయం గడుపుదాం ప్రవ్వా అపోలో ఎంతగానో బలహీనుడు ప్రవ్వా ఎంత గంభీరమైన వాక్యం చెప్పేవాడు తన బలహీనతను గ్రహించి పౌలు చెప్పిన ఆ మాటకు విధేత చూపించి పర్షుదాత్మ అభిషేకం పొందుకున్నాడు ప్రవ్వా నైనా న మార్గం తెలీదు ప్రవ్వా అర్థం కలదు వాక్యం కానీ ఫిలిప్ బాయ్ చెప్పిండు విధేత చూపించిండు ప్రవ్వా నైనా అది నమ్మి రక్షణ పొందిండు ప్రవ్వా నైనా మీరు ఏ రీతిగా మాట్లాడొచ్చు ప్రవ్వ అది మనం గ్రహించాలా ప్రవ్వ మనుషులు ప్రవ్వా మనిషి శరీరాన్ని చూస్తున్నారు ప్రవ్వ ఈరోజు బాహ్యను చూస్తున్నారు కానీ ఇది ఆత్మ సంబంధమైందా కాదని గ్రహించలేని స్థితులు ఉన్నారు ప్రవ్వా కణీకరించమని ప్రాదిష్టమైనా మాలో ఇంకేమైనా బలహీతలు ఉంటే ఈ వాక్యం ప్రకారంగా నాలో ఇంకేమైనా బలహీతులు ఉంటే ప్రవ్వ చూపించండి అయినా మేము నీటి మూలంగా జన్మించాలా మరి విశేషంగా ఆత్మ మూలంగా జన్మించ అప్పుడే పరలోకంలో అడుగు పెట్టగలం అని నికో ఉద్యోగిస్తన్నారు ఆ అనుభవంలోకి మేము అందరం పోవాలా ఇన్ని మహిమ పరచాలా ప్రవ్వ ఈ సత్యలు మేము అనేకులు చూపించాలా ప్రకటించాలా అనుభవపూర్వకంగా మేము ముందుకెళ్లాలా అలాంటి కృప మాకు అందరికి అనుగరించండి వింటున్న వారు అందరూ మీరు ఆస్వాదించండి మీకు నూతనమైన పరిశుధాత్మ అభిషేకం అనుగరించండి పరలోకపు జ్ఞానం అనుగరించండి కృపవారాలు అనుగరించండి ప్రతి చోట మీ కొరకు మమ్మల్ని అందరినీ సాక్షులు పెట్టి మీరు ఆకలి ఈ రాతి కళాశాలలో మాకు మంచి నిద్ర అనుగరించండి అయినా ఏకుమలేసి నేను స్థుతించి ఘనపరచులాగానే సాయపడమని నైనా మా ఆత్మలను మా ప్రాణములు మా శరీరం అప్పగించుకుంటూ ఏసుక్రీస్తు పరిశుద్ధ నామము ప్రార్థించుతున్నాం తండ్రి ఆ మేన్ మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప సమాధానం పరిశుధాత్మ నడిపింపు మనకు అందరికీ కేబీపీఎం గ్రూప్ ఉన్న బ్రదర్ సిస్టర్ కుటుంబీకులకి ఇంకా ఈ ఆరాధనలు ఎంతమంది పాల్గొనలేదు వాళ్ళందరికీ నిత్యం విజ్ఞాపన ప్రార్థన చేస్తున్న అనేక కుటుంబాలకు స్వస్థత సమాధానం రక్షణ ప్రతి ఒక్కరికి దేవుని కృప సమృద్ధిగా తోడైను గాక ఆ మెయిన్ ఇంకొకటి తెలుసుకునే విషయం నేను మీకు చెప్పాలి